స్మరా హృది సంస్ఫురాత్మత సచిత్సుక పరమహంసతిరీయన జాగర సుషుప్తమై నిత్యం తద్బ్రమ నిష్కళమా నూత సంగరో గుత్మే మూర్తిభేదవిభాగి వ్యోమవద్దు వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతి స్మృతిపురా అలయ కరుణ మామి భగవత్పం శంకరం లోకశం కృష్ణాయ వాసుదేవాయ దీనందంగగోపకరాయ గోవియ నమీ భక్త ఏ అద్వేయసత్తా స్వరూపమైనటువంటి పరమాత్మే పొందాలనేటువంటి ఏకైక వంచతో ఏకాంత వాసులే ఎవరైతే జీవిస్తూ ఉంటారో ప్రపంచంలో ఉండిన ఎంత అవసరమో అంతవరకే లోక వ్యవహారాన్ని నడుపుకుంటూ సర్వకాల సర్వావస్థలందూడాను చిత్తాన్ని చిత్తాని ముందే లగ్నం చేసి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏకాంత భక్తులు వాళ్లలో ఉండేటువంటి భక్తి వైభవం చాలా దివ్యంగా ఉంటుంది భక్తి లక్షణాలు సామాన్యులు ఊహించలేనిటువంటి రీతిల్లో ఉంటుంది మనలో ఏవైతే ప్రాపంచికంగా కనపడుతూ ఉంటాయో అవి వాళ్ళల్లో కూడా గోచరిస్తూ ఉంటాయి కాని దృక్పథం వైఖరీ భిన్నంగా ఉంటుంది ప్లీజ్ కంఠావరోధ రోమాు పులా పృథివీ కంఠావరోధ రోమా అశ్రుభ ఠావరోధ రోమా అశ్రువి పావయంతి కులాన్ని పృథ్వీ పరస్పరం ఒకరితోనొకరులు మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో అదే పరస్పరం లభమానా ఒకరితో ఒకరు భాషించుకుంటూ ఉండేటువంటి సమయాల్లో పరస్పరం ఎప్పుడైతే వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉంటారో ఏది భక్తులు పరాభక్తులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఒక్కసారి కలిస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు కనపడతాయి అంటాడు నెంబర్ వన్ కంఠావరోధ కంఠం గద్గదవుతూ ఉండడం రోమాంచ గగురుపాటు జరుగుతూ ఉండడం వాళ్ళంతా ఉండడం అంటే రోమాలు కూడా నికబోల్చుకుని కనిపిస్తూ ఉండడం అశ్రుభి కళ్ళెంబడి నీళ్లు గారుతూ ఇది ఇవి కనిపిస్తూ ఉంటాయి ఈ స్థాయికి కనుక పరాభక్తి చేరిందంటే వాళ్ల వల్ల పావయంతి కులాని కులాని పావంతి పృథివీ పావయంతి అంటే కులం పవిత్రమైపోతూ ఉంటుంది ఈ భూమి కూడా పవిత్రమవుతూ ఉంటది యొక్క మనుగుడ వల్ల ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందరిలో ఉంటాయి కంఠం గద్గం అవడం అనేటువంటిది మనకు కూడా ఉంటుంది ఒక్కోసారి కొంత అనిర్వచనీయమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేయాలన్నప్పుడు కంఠం మూగబోతూ ఉంటుంది అది ఒక భావస్పందన ఒక భావావేశం కానీ వాళ్ళల్లో కూడా కంఠావరోధం జరుగుతుంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంది కంఠావరోధ రోమాంచ్ కాబట్టి ఒక్కసారి ఆ వింట్రుకలు నిక్కబుడుచుకొని గగురపాటు చెందుతూ ఇటువంటి అనుభూతి అనుభవం మనకు కూడా ఉంటుంది కానీ వాళ్లకు ఉండేటువంటి అనుభవం వేరుగా ఉంటుంది అంటే బయటకు చిహ్నాలు చూచినప్పుడు అందరూ ఒకటిగానే ఉండినా లోపలికి వెళ్లి భావస్ఫూర్తితో చూచినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది లోపల అని ఆలోచించినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది అశ్రభి కళ్ళమ్మ నీళ్లు ఉంటాయి కనుక ఏదన్నా సుఖానికే కాదు దుఃఖానికి వస్తాయి నీళ్లు సుఖానికి వస్తాయి అన్నిటికీ వస్తాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు అనుకోనిటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మన జీవితంలో సన్నివేశాలు సంఘటనలు ఏర్పడినప్పుడు అటువంటి చెప్పాలన్నప్పుడు గొంతు పెరగలదు ఇటువంటిది మనకు కూడా ఉంటుంది కానీ వాళ్ళకి ఇవి కనపడుతూ ఉండినా ఇప్పుడు నష్టం వస్తుంది మనకు కళ్ళమ్మ నీళ్లు వస్తాయి డబ్బు పోతే ఎవరికైనా ఆరోగ్యం బాలేదు అప్పుడు మనకు కళ్ళమ్మ నీళ్లు వస్తాయి ఇటువంటి సన్నివేశాల్లో ఎక్కడైతే తాత్కాలికంగా మనం ఇవి అనుభవిస్తూ ఉంటాము ఇటువంటి సన్నివేశాల్లో వాళ్ళు ఎలా ఉంటారు అస్సలు వాళ్ళకి టచ్ కాదు అది ఎందుకని వాళ్ళకు ముందే తెలుసు లోకహానవ చింత కార్య లోకవేదశీలత్వా ఆత్మ లోక వేదశీలత్వాత చూచాం గనక కనుక కంఠావరోధ ఇక్కడ భగవంతుని విషయం మచ్చిత్మద్గత ప్రాణాహ బోధ ఎంత పరస్పరం భగవద్గీతలు ఏదైతే మనం చూస్తామో అట్లే భగవంతునైందే మనసు లగ్నం చేసినట్టు చేసిన వాళ్ళు గనక ఒక మీరాబాయి ఒక జ్ఞానదేవు ఒక తుకారం ఇలాంటి వాళ్ళు కూర్చున్నారనుకోండి ఏమైనా సమాగమో అదే చూడాలి కనుక మాట్లాడుతూ ఉంటే పాండురంగం అనేటప్పుడు పా అనేటప్పుడు వాళ్ళు గొంత అయిపోద్ది అర్థమవుతుంది అది ఒక దివ్యమైనటువంటి భక్తి ఆవేశం భక్తి ఆవేశం అటు ఉంటప్పుడు కంఠాల రోధ రోమంచ బబుర్పడు ఈ భక్తిలో అశ్వడి కళ్ళంబడిన నీళ్లు కారుతూ ఉంటాయి పరమేశ్వరుని తలుచుకునే కొద్దీ మనకు లౌకికం మీద లౌకిక విషయాలందు మనసు లగ్నమైంది కనుక ఈ ప్రాపంచిక విషయాలు ఎందు మన కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనం అనుకున్నది జరగనప్పుడు జరగకూడనిది జరిగినప్పుడు అలా ఉంటాయి కానీ అట్లా కాకుండా పరస్పరం అపమానా వాళ్ళు ఒకరితో ఒకరు భాషించుకునేటువంటి సమయాల్లో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇట్లా గనక జరిగింది అంటే తరువాత జరగబోయేది అని పావయంతి కులాని అటువంటి మహాత్ములు ఉండడం చేత వాళ్ళ కులం పవిత్రమవుతుంది అంటాడు కులం పవిత్రమవుతుంది అట్లాగే పృథివి ఎక్కడైతే వాళ్ళు జీవిస్తున్నారో ఈ ప్రపంచం కూడా పవిత్రమవుతుంది అంటాడు కులం పవిత్రం జననీ కృతార్థ మనం చెప్తూ ఉంటాం కుమవిత్రం జననీ కృతార్థ విశ్వంభరా పుణ్యవతీచేనా తేనా వీళ్ల వల్ల విశ్వంభరా ప్రపంచం ఏదైతే ఉందో ఇది పుణ్యప్రదం అయిపోతుంది అంటాడు ఏ కులంలో అయితే వాడు పుట్టారో ఆ కులం పవిత్రమవుతుంది అంటారు దీన్ని స్థూలంగా అనుగ్రహించాలి కాదు సూక్ష్మంగా అనుభవాలి ఎందుకంటే చెబుతున్నది నారద మహర్షి గనక కులం పవిత్రం భక్తులనేటువంటి వాడి కులం ఉందే ఒక ఇప్పటికే చూశాను చాలా వరకు ఈ రోజు కూడా రాబోతుంది ఇంకా ఉంటది ముందు కాబట్టి కులము అని అంటే ఒక మహాభక్తుడు ఆవిర్భవించినంత మాత్రం ఆ కులంలో ఆ కులం ఎట్లా పవిత్రం అవుతుందని అసలు ఏ కులానికి సంబంధించిన వాడు ఇతను ఒక నామదేవుని తీసుకెళ్లి ఆయన ఏ కులం అని చెప్పాలి ఒక శబరిని తీసుకెళ్లి ఏ కులం అని చెప్పాలి కులానికి సంబంధించిన వాడు కాదు కానీ ఇక్కడ పావయంతి కులాన్ని అని అంటూ ఉన్నాడు కనుక వాడేడు కనుక పదం ఆ కులం ఏంటో మనం వెతకాలి అది ఋషికొలం ఆయన ఋషికలానికి సంబంధించినవాడు ఈ జ్ఞానం ఏదైతే మనకు అందిస్తూ ఉన్నాడో ఇది సనకసనందనాది మహర్షులు అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉపనిషత్తులో నిక్షిప్తమైనటువంటి జ్ఞానం ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కనుక ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తూ ఉన్నాడు మనది వేరే ఎవరి ఆస్తికి సంబంధించిన ఆ కులం మొహం ఎవరి జ్ఞాన సంపదకి సంబంధించిన భక్తుడు ఆ వాళ్ళ కులం కనుక ఋషికలం దాన్ని పవిత్రం చేస్తూ జననీ కృతార్థ కాబట్టి జన్మనిచ్చిన యొక్క తల్లి యొక్క జన్మ కూడా ధన్యమైపోతుంది ఇటువంటి మహానుభావుణ్ణి కనడం వల్ల ధన్యురాలవుతోంది కాబట్టి ఏ దేశంలో ఆయన పుట్టాడు అటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడు తన ఆచరణ ద్వారా ధర్మాచరణ ద్వారా సమాజంలో ఒక దివ్యమైనటువంటి వెలుగుని తీసుకుని వస్తాడు అది అక్కడ అందువల్ల పృథివీ పావయంతి పృథివీ పావయంతి కనుక జనని ఎట్లాగైతే కృతార్థాలైపోతుందో పృథివీ ఈ యొక్క భూమి కూడాను భూదేవి కూడాను ధర్మం ఎక్కువ స్థిరపడి ఉంటుంది గనక ఆయన బోధల ద్వారా తన ఆచరణీయమైనటువంటి జీవితం ద్వారా సమాజానికి ఒక వెలుగు వస్తూ గనక వికాసం వస్తూ గనక దివ్యమైనటువంటి జ్ఞానం సమాజానికి అందుతూ ఉంది గనక ఆయన యొక్క జ్ఞానం ప్రభావితమైనటువంటి భక్తులు ఎంద్రానేది వేరే విషయం వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది సంస్కారం లేని వాళ్ళని ఎవరు మార్చలేరు కనుక ఈ నిజ భక్తి పర అమృత స్వరూపమైనటువంటి పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఫల రూపత్వాత్ అటువంటి భక్తి కలిగిన తర్వాత దానివల్ల ఆ బోధల వల్ల ఈ పృథ్వ కూడాను ఏ ప్రపంచంలో ఆయన మనకు కనపడుతూ ఉన్నాడో ఆ సమాజంలో కూడాను మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటది ఎందుకని ధర్మాచరణకి అవకాశం ఉంది గనక तीर धी, तीर धी तेर धानी, तेर धानी। नदी जलालते उ వాటిని తీర్థి తీర్థేత్రాలుగా మార్చేస్తారు సామాన్యమైనటువంటి నదీ జలాలు కూడాను ఈ మహాత్ముల యొక్క సాన్నిధ్యం వల్ల అవి తీర్థక్షేత్రాలుగా మారుతాయి పుణ్యక్షేత్రాలుగా మారుతాయి తీర్థి కురవంతి తీర్థాన్ని సుకర్మ కురువంతి కర్మాణి సర్వ కర్మలు కార్యాలు ఏవైతే మనం ఆచరిస్తూ ఉన్నామో ఇవే కార్యాలని ఇంకొక భిన్నమైనటువంటి దృక్పథంతో మహాత్ములు ఆచరించి చూపెట్టినప్పుడు ఈ కర్మలే సుకర్మలుగా మారుతాయి సత్కర్మలుగా మారతాయి పుణ్యప్రదమైనటువంటి కర్మలుగా మారతాయి కాబట్టి సామాన్యమైనటువంటి నది జలాలను తీర్థక్షేత్రాలుగా మార్చేటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి కర్మల్ని సుకర్మలుగా మార్చేటువంటి వాళ్ళు సశాస్త్రీ కురువంత శాస్త్రాన్ని కాబట్టి శాస్త్రాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడాను సలుగా మార్చేటువంటి వాళ్ళు అంటే సామాన్య నదీ జలాలే అయినా ఒక మహానుభావుడు గనుక అందులో గనక తప్ప అక్కడ దిగి గురుకులు ఎడితే ఆయన గనక స్నానం చేస్తే ఆ మహాత్ముడు స్నానం చేయడం వల్ల ఆ పవిత్రత అన్నదికి కూడా వస్తది మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం తీర్థాలు ముఖ్యంగా తిరుమలకు గనక వెళితే తిరుమలలో ఎన్ని తీర్థాలున్నాయో మీకు తెలియనివి అక్కడ ఉద్యోగులకి పరిపాలి పరిపాలించే వాళ్ళకి తెలియనివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ పాలించే వాళ్ళకి తెలియవు ఇక్కడ మనకు కూడా అందరూ తెలిసే అవకాశం లేదు నేను కనీసం ఒక ముప్పై నలభై తీర్థాలు చూసుంటాను అక్కడ కారణం ఏంటంటే మాకు చాలా దగ్గరలో తిరుమలం ఉండడం చేత ఎప్పుడు సెలవులు వచ్చినా వాళ్ళం చిన్న చిన్నతనంలో బాగా చిన్నప్పుడు హై స్కూల్ స్టేజ్లో అక్కడంతా చూసేవాళ్ళం ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు అక్కడ అనుకోకుండా మాకొక చిన్ననాటి స్నేహితుడు అప్పుడు ఉన్నాడు అంటే చిన్ననాటి స్నేహితుడు అంటే మాకు కాదు మా పూర్వీకులకి అనుకోండి నాకన్నా ముందు పుట్టిన ఆయనకి వాడికి ఆయన పాపం తీసుకెళ్లి చూపెట్టేవాడు ఆయనకి తెలుసు బాగా చాలా ఉత్సాహపూరితంగా ఉండేవాడు అక్కడ వైద్యం చేస్తూ ఉండేవాడు తీసుకెళ్లి మమ్మల్ని చూపెట్టేవాడు నారద తీర్థం తుమ్మల తీర్థం కపిల కపిల తీర్థం మీకు తెలిసే ఉంటుంది ఇటువంటి ఎన్నున్నాయంటే వశిష్టతీర్థం వాటన్నిటి వెనుక కొంత అక్షేత్ర మహిమ కూడా ఉంది దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది తుమ్మల తీర్థమని ఎందుకు పేరు వచ్చింది కపిల తీర్థమని ఎందుకు పేరు వచ్చింది దీనికి రావడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడో చాలా ఇంటీరియర్ లోతుకు పోతే కొన్ని కొన్ని చోట్ల బోగాలు లోయల్లాగా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి తీర్థాలు ఎందుకు చెబుతున్నానంటే ఒక కపిల మహర్షి అక్కడ స్నానం చేస్తే అంతేకేం తెలియలేదు ఆయన అక్కడ స్నానం చేశాడు కపిల మహర్షి స్నానం చేశాడు అది కపిల తీర్థం తుమ్ముర మహర్షి స్నానం చేశాడు కనుక తీర్థం ఇది ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి నారద మహర్షి స్నానం చేసాడు నారద తీరుతాం కాబట్టి అంతవరకు సామాన్యమైనటువంటి జలాలుగా మనం కనపడుతూ ఉండినా ఒక మహాత్ముడు గనక వచ్చి అక్కడ ఉండి ఆ తీరంలో సాధనలు లేదా ఆ జలాల్లో గనక ఆయన గురుకులు ఎడితే దాని యొక్క ప్రభావం రాబోయేటువంటి తరాల మీద పడిపోద్ది ఆ ఎందుకని అక్కడికి వెళ్లారు అంటే ఆయన జ్ఞాపకం వస్తాడు ఇప్పుడు మీరు కన్యాకుమారి వెళ్లారంటే వివేకానందు జ్ఞాపకం వస్తాడు వచ్చి తీర వచ్చి తీరాలి రాక మెమోరియల్ అంతకుముందు ఎంతకాలంగా ఉంది ఆ బండ దాన్ని ఎవడు పట్టించుకున్నాడు ఏమో ఏమో చేస్తుంటారు ఒకప్పుడు ఆ బండ మీద ప్లీజ్ అండర్స్టాండ్ కానీ ఒక్కసారి వివేకానంద స్వామి కూర్చుంటే అది తీర్థక్షేత్రమైపోయాడు అది అతి ద గ్లోరీ ఆఫ్ ది మహాత్మాస్ కనుక ఎందుకనే అయిందండి అక్కడ కూర్చొని ఏం చేశాడు వివేకానంద మీకోసం నా కోసం అంతకన్నా ఏం చేశాడు ఏం చేశాడు ఆయన సాధన లేవు అక్కడ నేను అనుకోవడం అందరి కోసం మనందరి ఇంత ఋషులు పుట్టినటువంటి ఈ దేశంలో ఇంత దివ్యమైనటువంటి జ్ఞానం వాంగ్ ఉండేటువంటి ఈ దేశంలో సాక్షాత్ భగవంతుని కళ్ళారా చూసినట్టుగా సాహిత్యం ఉంటే ఇక్కడ అంత జ్ఞానం ఉండేటువంటి ఈ దేశం ఇంత దుర్భిక్షంగా ఎందుకుంది పరుల పాదంగా ఎందుకుంది ఎందుకని ప్రశాంతంగా ఇక్కడ జీవించలేకపోతున్నారు ఈ దుర్భిక్షమైనటువంటి పరిస్థితి దేశానికి ఎందుకు వచ్చింది ఈ దేశాన్ని ఏ విధంగా ఉద్దరించాలి అని ఒక మామూలు వ్యక్తి ఒక ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆ బండ మీద బుక్స్ తీవ్రంగా విలపిస్తే అటు ఆ సముద్ర జలాలు ఎక్కువగా ఆయన కళ్ళల్లో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అర్థం కాదు అది ఇప్పుడు ఆయన లేకపోయినా ఇంతకాలానికి మళ్ళీ ఒక వంద సంవత్సరాలకి తొంభై సంవత్సరాలకి మనకు రాక్ మెమోరియల్ వచ్చింది అక్కడ స్మృర్తి మందిరం అంటే అక్కడికి పోతే ఆ వివేకానంద ఆయన అందించినటువంటి జ్ఞానము ఆయన దేశానికి చేసినటువంటి సేవ ఇవన్నీ మన హృదయంలో వస్తే కళ్ళు వాక్ష్యంలో చూస్తూ ఉంటే మనసు ఆంతర్యంలో లగ్నం అయిపోదు కాబట్టి ఒక సామాన్యమైనటువంటి బండ అంతకుముందు ఎంతో ఎంతో కాలంగా ఆ సముద్రంలో అందరూ వెళ్లి కూర్చుని ఉంటారు కానీ ఈయన వెళ్లి కూర్చున్న తరువాత దానికొచ్చింది ఆ ప్రశస్తం పవిత్రత వచ్చింది కాబట్టి అట్లాగే ఒక గయలో బుద్ధుడు కూర్చున్నాడు అనుకోండి దానికి వచ్చింది ఇప్పుడు బుద్ధ గయ పోయి చూచూ ఉంటాం ఇదిగో ఈ చెట్టుకేదనే బుద్ధుని కూర్చున్నటువంటి చెట్టు ఇది కాబట్టి మహాత్ముల వల్ల సామాన్యమైనటువంటి ప్రదేశాలు కూడాను పుణ్యతీర్థాలుగా మారుతాయి సామాన్యమైనటువంటి గ్రంథాలు అనుకుంటాం మనం అది సశాస్త్రాలుగా తెలుస్తాయి అవి చెప్పాలి ఓ బ్రహ్మసూత్రాలు ఉన్నాయి ఏమర్థం చేసుకుంటాం అది చెప్పేటువంటి వాడు చెప్పాడు అనుకోండి మనకు అర్థం అవుతుంది ఇప్పుడు నారద మనకు సూత్రబద్ధంగా ఇచ్చాడు ఇవి మనం ఒక్కసారి సూత్రాలు దూచేసామనుకోండి ఉపన్యాసానికి రాకముండి ఏమర్థం అవుతా ఉంది కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ వక్త యొక్క వైభవం ఏమీ లేదు మన సంప్రదాయమే ఉంది మహాత్మనంతా చెబుతూ వచ్చారు ఆ మార్గంలో వాళ్ళు ఉచిష్టాన్ని పెట్టుకుని మనం కూడా అమ్ముతున్నాం అందుకని ఇంకెళ్లేదు దేర్ఫార్ తీర్థి కురవంతి తీర్థాన్ని సామాన్యమైనటువంటి నదీ జలాలని తీర్థ క్షేత్రాలుగా మార్చేటువంటి వాళ్ళు సుకర్మీ కురవంతి కర్మాని సామాన్యమైనటువంటి కర్మలు కూడా వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒక శుభ్రం చేయడం అనేటువంటిది మలీనాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది ఒక పవిత్రమైన కార్యమా శుద్ధి చేసిన తర్వాత పవిత్రంగా వస్తుంది వేరే విషయం అదే గాంధీజీ చేస్తే మహాత్ముడు కనుక దానికి ఒక గుర్తింపు వచ్చిందో లేదా ఆయన వెళ్ళి స్కావెంజ్ పని కూడా చేశాడు కదా దుడ్డు కూడా శుభ్రం చేశాడు కదా ఆయన చేశాడని ఇప్పుడు మంత్రులంతా చీపు రోడ్ ఎత్తుకొని పోయి వాస్తవానికి అది రావాలి వాళ్ళ చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ జన్మలే కాపా ఇంకో జన్మలు వస్తుంది ఇట్లాగే కనుకుంటే దా మరి ఆయన చేశాడని వీళ్ళు చేస్తే వర్క్ ఒక్కటే ఆయన చేసినా చెమ్మడమే వీళ్ళు చేసినా చిమ్మడమే కాకపోతే ఆయన కొంచెం చిమ్ముతాడు శుభ్రం చేస్తాడు వీళ్ళు ఫోటోగ్రాఫర్ వచ్చినంత పట్టుకోరు అతను రాగానే వదిలేస్తాడు సరైన అవిలేకరుడు ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాను వీళ్ళు వదిలేస్తారు అంతే ఈయనకి వాళ్ళు తేడా కానీ అటువంటి పని గాంధీజీ చేస్తే దానికి ఎంతో వైభవపేతంగా ఆయన నూనె వడిగితే దానికి స్పిన్నింగ్ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది కాబట్టి కర్మలు సామాన్యంగానే ఉంటూ ఉండినా మహాత్ములు ఆచరించినప్పుడు ఆ కర్మలలో శోభ గోచరిస్తుంది సుకర్మీ కురువంత కర్మాణి కర్మలు కూడాను సత్కర్మలుగా మారిపోతూ ఉంటాయి సత్ శాస్త్రీకరవంత శాస్త్రానికి ఈ విధంగా కాబట్టి ఎప్పుడైతే ఆ శాస్త్ర లోతుల్ని మహాత్ములు మనకు వివరిస్తారో ఆ సత్యాలు తెలిసినటువంటి వాళ్ళు దాన్ని మనం అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళ్లి తరించేటువంటి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మహాత్ముల యొక్క వైభవం అదే స్వామిజీ వాళ్ళు ఎందుకు అలా అయ్యారు తన్మయా అంతే సూత్రం తత్మయా తన్మయా గనక అంతే అదే సూత్రం అంటే అల్పాక్షరం అసందిగ్ధం సారవద్విశ్వముఖం అస్తోభం అనవధ్యంచ సూత్రం సూత్ర ప్రారంభంలోనే మీకు చెప్పాను సూత్రం అంటే ఏంటని కాబట్టి అల్పాక్షరం అక్షరాలు తక్కువగా ఉండాలి సందేహం లేకుండా ఉండాలి సారవద్విశ్వతోముఖం దాని యొక్క సారాన్ని చూస్తే మాత్రం సమస్త మనం గోచరించేటట్టుగా ఉండాలి కొన్ని ఎట్లా ఉందో పదం తన్ మయాహ తత్ పరమిత్వ సంబంధించి మయా వాళ్ళ ఆ రూపం అయిపోయిండారు అంతే తత్స్వరూపులు అని అర్థం తన్మయా కాబట్టి ఇంతవరకు భక్తులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు భక్తుల స్థాయిలో లేరు తన్మయలు అంటే తన్మైలు ఆ రూపాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ స్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళు తన్మయాహ భగద్గీతలో మనం చూస్తే నాలుగు అధ్యయనం వస్తుంది వితరాగ భయక్రోధా మన్మయా ఇది తన్మయా మన్మయా మాం ఉపాశ్రిత బ్ఞాన తపస మద్భావం ఆగత మద్భావం మన్మయా చూడా పదాలు మన్మయాహ ఇప్పుడు మనం ఇక్కడేమిటం తన్మయాహ తత్ తవరు పరమేశ్వరుడు ఆయన మాట్లాడితే మన్మయాహ మనం మాట్లాడితే తన్మయాహ అది కాబట్టి తన్మయులు అవుతారు భగవత్ స్వరూపులు అవుతారు అదే చెప్తున్నాడు వీత రాగ భయ క్రోధాహ రాగము భయము క్రోధము ఇవన్నీ వీత విడిచిపెడినటువంటి వాడు విగత ఎవరైతే ఇవన్నీ కూడా మనసులో దూరం చేసుకుంటారు రెండవ ఆలోచన లేకుండా కేవలం జ్ఞాననిష్టలో పరబ్రహ్మనిష్టలోనే ఉండేటువంటి వాళ్ళు మన్మయాపస అనేకులు ఇటువంటి భక్తులు అనేకులు జ్ఞాన తపస్నమనేటువంటి తపస్సు చేత జ్ఞానం అనే తపస్సు ప్రత్యేకంగా లేదు జ్ఞానం ఏవ తపహ అంత్ఞానమే తపస్సు కాబట్టి తపస్సు జ్ఞానం రెండు భిన్నం కాదు అటువంటి జ్ఞానం తపస్సు చేత పోతహ పోత పవిత్రులైపోతా ఉన్నారు వాళ్ళు కాబట్టి నన్నే ఆశ్రయించుకొని నా స్వరూపాన్ని పొంది అనేక మంది భక్తులు జ్ఞానమనేటువంటి తపస్సు చేత పవిత్రుడైపోతూ ఉన్నారు కాబట్టి మద్భావం మద్భావం భగవద్భావం ఈశ్వర భావం కాబట్టి ఈశ్వర భావాన్ని ఈశ్వర స్వరూపాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన ఏమి లేదు ఈ ప్రపంచంలో ఏవైతే ఇంతవరకు భగవత్ స్వరూపాన్ని అనేక కోణాల్లో అర్థం చేసుకుంటూ వచ్చారో తదేకంగా ధ్యాన నిష్టలో జ్ఞాననిష్టలో ఆ స్వరూపాన్ని పొందారు గనక ఇక పొందవలసిందంటూ ఏం లేదు దగ్గశ దహనం నాస్తి ఉపనిషత్ అంటారు దగ్ధశ నాస్తి పక్వస్య పచనం యథ్దశ దహనం నాస్తి కాలిపోయింది దాన్ని కాల్చేది ఏమిటది ఆల్రెడీ కాలిపోయింది ఇట్ ఇస్ బండ్ ఎప్పుడైతే కాలిపోయిందో ఇక దాన్ని కాల్చేది ఏమి పక్వశ పచనం య ఏ విధంగా అంటే పక్వశ చక్కగా వంట అయిపోయింది అనుకోండి పక్వానికి వచ్చేసింది దించి పెట్టేస్తాం కింద మళ్లీ దాన్ని పచనం చేయడం ఏముంటుంది మళ్ళీ దాని వంట వండేది ఏముంటుంది కాబట్టి ఎప్పుడైతే ఒకటి దగ్ధం అయిపోయిందో తిరిగి దాన్ని దగ్ధం చేసే ప్రశ్న లేదు ఉడికిన దానిని మళ్ళీ ఉడికించే ప్రశ్న కూడా లేదు పక్వశ పచనం యథా అట్లాగే ఎప్పుడైతే ఈ మహాత్ములు తద్రూపులైపోయారు అది తన్మయాహ తద్రూపులైపోయారు భగవత్ స్వరూపులైపోయారు ఇక వాళ్ళు ప్రత్యేకించి చేయదగినటువంటి సాధనలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు ఎందుకని ఏం చేయాలి వంట కాలేదు కనుక వంట చేశావు వంట అయిపోయింది ఇంకా మళ్ళీ దాన్నేం ఉడికిస్తావు నువ్వు పాడు తప్ప చెప్పండి దగ్గ దహనం నాస్తి కాబట్టి కాలిపోయింది దాన్ని ఇంకేం కాలి కాలి కాలేటట్టు చేస్తావు అది ఆల్రెడీ కాలిపోయింది కాబట్టి తన్మయా నా స్వరూపాన్ని పొందారు కనుక అర్జున ఇక వాళ్ళంటూ ఈ ప్రపంచంలో చేయదగిందంటూ ఏమి లేదు కారణం ఏం పొందాలి చేయడానికి ఆత్మకామలై ఉన్నారు కనుక ఆత్మవిధులయ్యున్నారు గనక అసంతృప్తి ఎక్కడ ఉంది గనక దేన్ని పోగొట్టుకోవాలని చేయాలి దేన్ని రాబట్టుకోవాలని చేయాలి ఎప్పుడు పూర్ణ స్వరూపులై ఉన్నారు అటువంటి భక్తులు ఇక్కడ ఉంటే వాళ్ళను చూచి మోదం నృత్యలు పితర్రౌ పితరేవతలు మోదంతే సంతోషిస్తూ ఉండారట ఇక్కడ అటువంటి భక్తులు తిరుగుతూ ఉంటాయి కేవలం పరాభక్తిలో ఉండేటువంటి ఉత్తమోత్తమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తిలో ఎవరైతే ఓరలాడుతూ ఉన్నారో వాళ్ళను చూస్తూ వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైను చూచి ఆనందపడిపోతూ ఉండాలని మోదంతే పితర్రౌ పితరహ అంటే పితృదేవతలు దీన్ని రెండు కోణాలు చూడవచ్చు ఏమో పితృదేవతలు సంతృప్తి చెందుతారేమో కారణం ఏంటి శ్రాద్ధ తర్పణాదులు పెడతాడు గనక ధర్మాచరణలో ఉంటాడు గనక అంటే నారదభక్తి స్థుతలు కాదు ఎంత అప్లికేషన్ వేరే విషయం చెప్తాను ఇప్పుడే మోదంతే పితరవు నృత్యం దేవతాహా దేవతలందరూ కూడా నాట్యం చేస్తూ ఉండారు అంటే చూసి పాయింట్ ఒక ఆదిశంకరాచార్య స్వామి భూమి మీద ఉంటే పైన దేవతలు నృత్యం చేస్తూ ఉన్నారు పితృదేవతలు సంతోషపడిపోతూ ఉండారు స చేయం భూర్భవతి అయం భూహు సనాథాహా భవతి అదే అయం భూహు ఈ ప్రపంచం ఏదైతే ఉందో భూదేవి ఇంతవరకు అనాథగా ఉండిందంట సనాథ అయింది అన్నాడు అంతే ఫినిష్ అనాథ సనాథ అయిందన్నాడు అంటే భర్త ఎవరు భరించేటువంటి వాడు వివర్తి భరించేవాడు భర్త భర్త లేనప్పుడు అనాథ అవుతుంది స్త్రీ భర్త ఉన్నప్పుడు సనాథ కాబట్టి ఇంతకాలం ఈ మహాత్ముడు రాక ముందు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే సమాజం చిన్నాభిన్నంగా ఉంటే ధర్మాచరణకు దూరం అయిపోయి ఉంటే అధర్మ ప్రవర్తనే పెరిగిపోయినటువంటి దశలో ఈయన వచ్చి ధర్మాచరణ చేయడం వల్ల అందరూ ధర్మాన్ని ఆచరించడం వల్ల ధర్మ చతుష్పాదాలతో నడుస్తూ ఉంది ఎక్కడ ధర్మం అయితే ఉంటుందో అక్కడ ధరణి తృప్తి చెందుతుంది భూమి కాబట్టి అయం భోహో సనాధాభవతి కాబట్టి ఈ భూదేవి నాథుడు కలిగిందయింది సనాథయింది అనాథ కాకుండా ఉన్నది మోదంతే పెద్ద అది అంటే సస్య వంశాహ సర్వే మోదంతే సుష్ట కాబట్టి ఈ వంశంలో ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరూ సంతోషపడతారట ఇంతకు ముందు కులం అన్నప్పుడు ఎప్పుడైతే మనం ఋషికొలం అని చూచామో వంశం అంటే కూడా అదే కదా కాబట్టి ఈ మహాత్ముడు చేసేటువంటి ధర్మబోధ ఈయన జీవన విధానం ఇంత అద్భుతంగా ఆకర్షణీయంగా ఆదర్శవంతంగా ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో అది చూచి పూర్వమైనటువంటి ఋషులంతా కూడాను ఆకాశంలో నుంచి ఆనందిస్తూ ఉండాలని చూసి ప్రయాష్ నాయన ఏ పని అయితే మేము వదిలేసి వచ్చాము ఏదో చేశాం కానీ దేహాల పరిమితం గనక జీవితాల పరిమితం గనక పరిచ్ఛన్నమైనటువంటి దేహాలు గనక వీటి ఎంతవరకు ఉండాలన్నా అంతవరకే ఉంటాయి గనక మేము ఏదైతే వదిలిపెట్టేసి వచ్చేసాం మేము చేయగా మిగిలిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు అని తృప్తి చెందుతూ నువ్వదంతే పితరావు కాబట్టి మహాత్ములంతా మహర్షులంతా కూడా పైన ఆనందిస్తూ ఉండారు నృత్యంతే దేవతా దేవతలకు ప్రీతి కార్యాలు జరుగుతున్నాయి కనుక ఇక్కడ దేవతలు కూడా తృప్తి చెందుతూ ఉండాలట సకాలానికి వర్షాలు పడతాయి సకాలానికి పంటలు పండతాయి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తే జరుగుతాయి ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మ చేసేటువంటి వాళ్ళు ఉండాలి సరైన ధర్మ చేసేవాళ్ళు ఉండాలి అశాస్త్రీయంగా కాకుండా శాస్త్రీయంగా ధర్మ ప్రబోధనం ఉండాలి మరి తన్మయాహ భగవత్ స్వరూపులైనటువంటి ఈ భక్తులు అశాస్త్రీయమైనది ఎక్కడ బోధిస్తున్నారు కనుక సశాస్త్రీయమైందే బోధిస్తారు దానివల్ల సమాజంలో అందరిలో మార్పు వస్తుందా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అది ఎలక్షన్ వాళ్ళు చూసుకోవడం మనకు సంబంధించింది కాదు అది వచ్చినంత వరకు వస్తుంది అంతే ఆ వచ్చినంత వరకు సంతోషం కలుగుతుంటుంది కాబట్టి ఈ కార్యాలు ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో రాత్రి మనం రాముని చూచినట్టు ఎందుకు హనుమంతుల మీదనే వచ్చింది రామకార్యం చేశాడు గనక అర్థమవుతుంది అందువల్ల ఆయన హృదయంలో ఉండి అందరినీ నేను సంతృప్తి పరుస్తాను అందరిలో ఒక ఉత్సాహాన్ని కల్పిస్తూ తీసుకెళ్తాను ఉత్సవ స్ఫూర్తిని తీసుకొస్తాను అని రాముడు ఎట్లాగైతే చెప్పాడు అట్లాగే ఈ మహర్షులంతా కూడాను మనం ఏ కార్యాన్ని ప్రారంభించామో భూలోకంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉంటారట మరి వీళ్ళ మధ్యలో ఎట్లా ఉంటుంది నాస్తి జాతి విద్య రూప కుల ధన క్రియాది భేదు భక్త భక్తజన ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ పరాభక్తుల ఉండేటువంటి వాళ్ళు తేషు వాళ్ళల్లో జాతి చివరి పదం భేద జాతి భేద ఫస్ట్ పదం నాస్తి తేషు ఆ భక్తులలో జాతి భేద నాస్తి విద్యాభేద నాస్తి రూపభేద నాస్తి కుల భేద నాస్తి ధనభేద నాస్తి క్రియాది భేద నాస్తి అది అన్వయం ప్లీజ్ కాబట్టి వాళ్ళలో ఈ భేదాలు కనిపించవు చెప్తాడు హేతువు కూడాను భేదాలు కనిపించవు ఇప్పుడు భక్తుల్లో చూస్తే ఒకరున్నట్టు ఒకరు లేరు ఒకరి జాతి ఒకరి జాతి కాదు అవునా జాతి భేదం ఏమన్నా ఉందే అయ్యా నువ్వు విభీషణూచాం నువ్వు రాక్షసుడువి అనేవన్న అన్నారు అక్కడ లే విభీషణుడు ఏ జాతికి సంబంధించిన వాడని చూడలేదు విభీషణుడు ఎలాంటి భక్తులు చూశారు అది ప్రధానం అందువల్ల రాముడు యాక్సెప్ట్ చేశాడు హనుమంతులు చూసావు వానర జాతి శబరిని చూస్తే బిల్ల జాతి ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ జాతులు ఉన్నాయి కానీ వాళ్ళలో భేదం కనపడడం లేదు విద్యాభేదం నువ్వు బాగా చదువుకున్నవాడిని నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఏమి ఉపయోగం అవంతా ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ పోతాయి ఆ భేదాలు ఉండే అవకాశం లేదు రూపభేదం నేను అందంగా ఉన్నాను ఆయన అందహీనుడు వికారంగా ఉన్నాడు అది వికారంగా లేదు సాకారంగా ఉండేటువంటిది అది కేవలం దేహం వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ దేహాలు కాదని కనుక వాళ్ళ దేహాలని కనుక అభిప్రాయపడుతూ ఉంటే ఒకరికి ఒకరి మధ్య భేదం ఉంటుంది కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే తన్మయా తన్ మయానేటువంటిది ఎప్పుడైతే అర్థమైపోయిందో వాళ్ళ మధ్యలో రూపభేదం ఉండడానికి లేదు కులభేదం ఉండడానికి అసలేదు కులము దేహానికి సంబంధించింది దేహం ఏ కులంలో పుడితే అది మన కులం అనుకుంటూ ఉంటాం మనం పుట్టే వాళ్ళం కాదు చచ్చేవాళ్ళం కాదు ఈ జ్ఞానం సంపూర్ణంగా వాళ్ళకుంది ధన అవసరాలు తీరడానికి ధనం కావాలి ధనం జీవితంలో అవసరం కాదని వాళ్ళకి బాగా తెలుసు అర్థమవుతుంది కాబట్టి ఆ ధనభేదం అనేది ప్రశ్నే లేదు కృష్ణుడు ఎంత ధనవంతుడో ద్వారకలో కుచేలుడు గుహుడెక్కడ రాముడు ఎక్కడ ఒక్కసారి కౌగులించుకోని ఆయన పద్భ్యాం అభిగమశ్చేవా స్నేహ సందర్శ గుహ ఈ స్నేహితుడిని చూడడానికి కాళ్ళతో నడిచి వచ్చేవా నాకు అత్త ఏం కావాలంటాడు రాముడు కాబట్టి రాముని చూడడం అదృష్టమా రాముడు గుహని చూడడం అదృష్టమా భేద నాస్తి ధన క్రియాది ఈయన ఈ పని చేశాడు ఆయన ఆ పని చేస్తున్నాడు పనులు అవన్నీ కర్మలు జరుగుతుంటాయి ఈ ప్రపంచంలో కానీ వాళ్ల హృదయం అంతా కూడా పరమాత్మంది లగ్నమై ఉంది గనక తన్మయాహ తేషు భక్తజనేషు భేదా నాస్తి ఈ విధమైనటువంటి భేదాలు ఉండడానికి అవకాశమే లేదు స్వామీజీ అయితే ఇక్కడ మనవ లోకంలో ప్రతి ఒక్కరికి మరొకరి మీద ఏదో ఒక అభిప్రాయ భేదాలున్నాయి ఏ కారణమైనా కావచ్చు మరి వాళ్ళ లేకుండా ఎట్లున్నాయి హేతువేంటి అసలు మనం చూస్తున్నాం కదా మన అనుభవం డిఫరెంట్ ఉండలే ఇది నిష్కారణంగా కూడా కలుగుతాయి ఒక్కోసారి అసూయలు ద్వేషాలు నిష్కారణంగా ఏమీ ఉండదు ఓ సాధు ఉంటాడు వాడి మీద ద్వేషం ఎందుకని పది మంది దానం పెడతారు అది అది వచ్చిన బాధ కాబట్టి వీటిని ఎలా చేసుకోవాలి దానికి హేతులు ఏమిటి వాళ్ళ మధ్య ఏమాత్రం భేదం లేకుండా ఉండడానికి హేతు ఏమిటి యతహాహదీయా కారణేనా ఏ కారణం చేత సూత్రం ఎంత ముందు చెప్ప మగత వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అవును నీకు సంబంధించిన వాళ్లే తదీయా అంటే ఈశ్వరుడు సంబంధించిన వాళ్ళు పరమేశ్వరుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ముందే చూశాం ఒక శ్లోకం నేను అందుకనే ఇవి ఎక్కడ వీళ్ళు వస్తాయి నాకు ముందే తెలుసు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను తస్మిన్ తనే భేద అభావాత్ అవునా తస్మిన్ ఆ భగవంతుని ఎందు తత్ జనే ఆ భక్తుల ఎందు భేద అభావాత్ ఎందుకని భగవంతునిలో ఏ ప్రేమైతే ఉన్నదో ఉత్తమోత్తమైనటువంటి ఫల రూపత్వాత ప్రేమ అమృత స్వరూపాచ అనే వీళ్ళలో కూడా ఉంది కనుక ప్రేమలో భేదం లేదు కనుక తస్మిన్ తనే భేద భగవంతుడికి భగవద్భక్తులు తేడా లేదు కాబట్టి భక్తుడే భగవంతుడు భగవంతుడే భక్తుడు అర్జున వాళ్ళు నాలో ఉంటారు నేను వాళ్ళలో ఉంటాను అక్కడ కూడా కోర్టు చేశాను అనేది కాకపోతే భగవంతుడు ఒక భక్తుడు ఈ క్వశ్చన్ దూరం భగవంతుడు ఒక భక్తుడు ఈ భక్తుడికి ఆ భగవంతుడికి తేడా లేనప్పుడు ఆ భక్తుడికి ఆ భగవంతుడి తేడా లేదు కదా ఈ భక్తుడికి భగవంతుడికి తేడా లేదు ఆ భక్తుడికి భగవంతుడికి తేడా లేదు కదా మరి ఈ భక్తుడికి ఆ భక్తుడికి ఆ భక్తుడి మధ్య భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి అందువల్ల ఈ కారణం చేత ఏ కారణంగా అయితే భగవద్భక్తునికి భగవంతునికి భేదం లేవు అనేది మనకు అర్థమవుతుందో అదే కారణం చేత భక్తుడికి భక్తుడికి మధ్య కూడాను భేదం ఉండదు ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో రూపభేదం గాని జాతిభేదం గాని కులభేదం గాని ధనభేదం గానీ క్రియాది భేదాలు గాని ఇవేవైతే ఈ ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయో ఇటువంటి పూర్ణ భక్తికి నోచుకోనటువంటి వ్యక్తుల్లో అర్హత లేనిటువంటి వ్యక్తుల్లో ఇవి కనపడుతూ ఉంటాయి గానీ ప్రేమార్హులైనటువంటి పరమేశ్వరునికి అనుగ్రహాన్ని నోచుకున్నటువంటి వాళ్ళల్లో ఇవి కనిపించేందుకు అవకాశమే లేదు ఇదంతా భక్తి స్వరూపము భక్తుల్లో ఉండేటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు పరస్పరం లపమానా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండేటప్పుడు కంఠావరోధ రోమాంచ అశ్రుమి అవన్నీ జరిగాయి కాబట్టి పావనాన్ని అది కులాలని కానీ భూమిని కాని పవిత్రం చేశారని తెలుసుకున్నాం కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి ఆ విధమైనటువంటి పారదర్శ్యం ఉండాలి నువ్వు ఊరికే రాదు ఇప్పుడు దేనికోసమైనా మనిషి ఏడవగలడు కానీ ప్రపంచంలో భగవంతుడి కోసం ఏడవలేడు అది అది చాలా ఎంతో పుణ్యం ఉంటే కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఆ సంస్కారం లేని వాడికి అలా దుఃఖపడేటువంటి వాళ్ళు ఏదో బలహీనల్లాగా కనపడతారు అది బలహీనత కాదు అది వాళ్ళు ఏం ఉండరు ఆ దివ్యమైనటువంటి పారవశం అది ఊరికే రమ్మంటే రాదు సార్ అది అనేక జన్మల్లో నుంచి తయారు చేసుకుని వచ్చినటువంటి సంస్కార వైభవం అదంతా కూడా అర్థమవుతుంది ఒకవేళ అది లేనప్పుడు ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ఉండాలి పరస్పరం అపమానాహ అంటే మన భావాలు వాళ్ళకి వాళ్ళ భావాలు మనకు అందుతూ ఉంటే ఒకరి భావాల చేత మరొకరు ప్రభావితం అయ్యేటట్లుండాలి అంతేగాని కూర్చొని వాదించుకోవడం తగులు అడుకోవడం ఇట్లాంటివి కదా ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఎందుకో తెలుసా ఆయన తగువలు పెట్టేవాళ్ళు అంటారు కనుక వాదహ నావలంబ్యహింట్స్ ఇవన్నీ అంటే చివర్లు కదా వాద న అవలంబ్య వాదాన్ని ఎప్పుడు కూడా అవలంబించకూడదు క్లియర్ వాదన అవలంబ్య అవలంబ్య కాబట్టి బుధై బుధ జనై వాద పరిత్యజతాం పరిత త్యజతాం ఇది సాధన పంచకం ఆచార్య సాధన పంచకం అని అంటారు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాదించడానికి కాదు పోయేది అసలు తత్వవాదం అనే పదం ఎక్కడన్నీ ఉన్నారు మీరు తత్వవాదం తత్వ విచారం అత విచారా కర్తవ్య ఏదైతే మనకు అర్థం కావడం లేదో దాన్ని విచారించి మహాత్ముల సన్నిధిలో దాన్ని విచారించి మనం ఏదైతే అందుకోలేకపోతున్నా దాని అర్థాన్ని మహాత్ముల ద్వారా మనం అందుకోవాలి కాబట్టి బుధజనేహి ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాద పరిత్యం మనం వాదించడంగా చేయాలి విచారించడం చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ నువ్వు వాదించావనుకోండి నీ చెప్పకపోతే ఏం చేస్తావు అదే ఇప్పుడు ఒక మహాత్ముడు నోరు తెరిచి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాడు అంటే నాకు అందిస్తున్నాడు అంటే సంస్కారం ఉంటే దాన్ని మనం వినియోగించుకోవాలంతే ఒకవేళ ఆయన చెప్పనంటే మనం చేసేది కొడతావా చంపుతావా ఏం చేస్తావో చెప్పు మరి ఆయనకి ఎట్లా జ్ఞానం ఎంత శ్రమపడి ఉంటే జీవితంలో ఊహించగలమా మాటలు చెప్పగలమా చెప్పలే పరమ ప్రేమ రూపమైనటువంటి దాన్ని ఎట్లాగైతే మాటల్లో చెప్పలేక అనిర్విచనీయం ప్రేమస్వరూపం అనేసాము మూకాస్వాదన మూకవాడు రుచి చూచినట్లుగాని ముందు సూత్రాల్లో తెలుసుకున్నావు ఒక మహాత్ముడు జీవితంలో జ్ఞానాన్ని పొందడానికి పొందే గనక ఉంటే దాని వెనక ఉండేటువంటి కఠోర శ్రమని ఊహించలేము అది వాళ్ళకే తెలుసు ఇంకొక విధంగా సాధ్యమయ్యేటువంటి పని కాదు అంత శ్రమపడి సాధించిన జ్ఞానాన్ని ఏదో నిర్బై క్వశ్చన్ చేస్తా ఉంటే అసెంబ్లీలో అడిగినట్టుగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఈ పిచ్చి చేష్టాలు చేస్తారని తెలుసు గనక అర్జున తద్విధి పరిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదే జ్ఞానం జ్ఞానినహ తత్వదర్శనహ ఇది గురువుని అప్రోచ్ అయ్యేటప్పుడు ఉండాల్సిన పద్ధతి ప్రొఫెసర్లను అప్రోచ్ అయినట్టు కాదు గురువుని అప్రోచ్ కావాలి ఎందుకని ఆ ప్రొఫెసర్ కాకపోతే ఇంకొక ప్రొఫెసర్ చెప్తాడు ఇవి అందరూ చెప్పేటువంటివి కావు ఇటువంటి జ్ఞానాలు కావాలి అని అనుకున్నప్పుడు పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే మనం పొందాలని అభిప్రాయపడుతూ ఉన్నామో మన అప్పు మీద కూడా ఆధారపడి ఉంటుంది హార్మోనియం ఎక్కడెక్కడ హార్మోనియం ఉంది హార్మోనియం పెట్టి నువ్వు చెయ్యి ఎక్కడ వేస్తావు దాన్ని పెట్టి సౌండ్ వస్తుంది అది మధ్యమో షఢ్యమ నువ్వు ఉపయోగించుకొని దాన్ని బట్టి ఉంటుంది హార్మోనియం పెట్టు ఇక్కడ వేసాడు మాయ్ అంటది అక్కడ వేసడం అంటది నువ్వు వేలు ఎక్కడ పెడుతున్నావు దాని మీద ఆధారపడిది నీ రీడ్స్ నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అట్లే అదే ఒక గురువు దగ్గరకు పోయి వాదం చేశాడు అనుకోండి ఇదేంటి అదేంటి దానికి ఏం చెప్తారు మీరు అన్నంటే నేనేం చెప్పాను నాకేం తెలియదు పోను ఏమయ్యాలి అప్పుడు తెలియదు ఆయనకే మనక తెలుసుకునే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాం ఇదంతా నారదులు తెలుసు కనుక నాయన ఇది చాలా సున్నితమైనటువంటి విషయం ఇది అర్థమవుతుంది రాటు తేలిన మనసులో పనికిరావు దీనికి ఎందుకంటే నా ఈ నలభై ఐదు సంవత్సరాల సేవా అనుభవంలో చెప్పమంటే ఒక వ్యక్తిలో సత్వగుణం పూర్ణంగా రాంది అతను సత్సంగాల్లో ఉన్నా గురుబోధలు వింటున్నా భజనలు చేస్తున్నా ఏది చేస్తున్నా కూడాను ఆత్మవిచారం చేయాలనేటువంటి స్పృహ రాదనే నా ఉద్దేశం టైం వేస్ట్ శ్రమయేవ ఉదాహృత మనిషిలో సత్వగుణం పెరగాలి సంపూర్ణంగా ఎప్పుడైతే సత్వగుణం ఏర్పడుతుందో రజోగుణం తమో గుణం ప్రిడామినెంట్ గా ఉన్నంత వరకు ఈ వైపు తిరిగేందుకు అవకాశం లేదు కనుక గురువులు మనకి లభ్యమైన వాళ్ళని వినియోగించుకోవడానికి అనుకూలమైనటువంటి బుద్ధిని మనం తయారు చేసుకోవాలి తప్ప మరొక విధంగా కాదు అందుకని సాధన చతుష్టయ సంపద ఎందుకన్నారంటే సాధన చతుష్టయ సంపన్నాధికారి ఎవడైతే ఇటువంటి అధికారిగా ఉండడు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షత్వం అనేటువంటిది సాధించి ఉన్నాడు అటువంటి వాడే గురువు దగ్గర పోదు అటువంటి గురువు దగ్గర చేయాలి కాని వాదం చేయకూడదు వాదం అనేది ఒక విచిత్రమైంది అది స్వామిజీ తర్కానికి దూరంగా వేదాంతం చేయి తర్క వేదాంత శాస్త్రంలో ఒక భాగం ఇట్స్ ద పార్ట్ తర్కశ అనేది వేదాంత శాస్త్రంలో ఒక భాగం సార్ న్యాయం తర్కమే కదా గౌతమ మహర్షి న్యాయం కాబట్టి వేదాంత జ్ఞానాన్ని పొందడానికి భాష ఎట్లాగైతే అవసరము వ్యాకరణం ఎట్లాగైతే అవసరము తర్కం కూడా అవసరం లేకపోతే మౌఢ్యంగా ఎవడేది చెప్తే అది వింటాడు అర్థం అవుతుంది అవసరం లేదు నీకు ఏమన్నా అవసరం లేదా దేవాలయం తిరుగుతా నువ్వు ధన్యుడు అయిపోతావు చెప్తే నమ్ముతాడు ఎందుకంటే జ్ఞానం లేదు కనుక అదే సపోజ్ మన దగ్గరికి వచ్చి చెప్పాడు అనుకోండి మన జ్ఞానం ఉందని కాదు కానీ మన దగ్గరికి వచ్చి చెప్తే యాక్సెప్ట్ చేయం ముంబై పెట్టుకోరా అది మేము అర్థమవుతుంది అది అక్కడ అందుకని విచారం వాదం వేరు బాగా అర్థం చేసుకోండి తర్కశాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగం ఎంత ఇదంతా ఏంటి తర్కం కాదా ఇప్పుడు చేస్తూ ఉండేది ఏ సూత్రం మీద అయ్యా ఇది నమ్మండి మీరు అన్నాను నేను ఇప్పటి వరకు డెబ్బై చిల్లర చూసేసామి డెబ్బై నాలుగు సూత్రాలు దృష్టిస్తే ఎక్కడైనా ఒక్క సూత్రం మీదైనా ఇది నేను ఇది మనం నమ్మాల్సిందే తెలుసుకోలేమన్నామా ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఎందుకంటే మన జ్ఞాన మార్గం మహర్షులు నడిచినటువంటి మార్గం జ్ఞాన మార్గం జ్ఞానపూర్తిగా మనం కూడా చెల్లించాలనే కాని మూర్ఖంగా మౌఢ్యంగా పోవడానికి అవకాశం లేదు కాబట్టి తర్కం లేకుండా లేదు కాబట్టి తర్కం ఎంతుండాలనేది ప్రధానం కోరిలో ఎంత ఉండాలనేది ప్రధానం ఉప్పు లేకపోతే రుచి ఉండదు అట్లనే ఇంత అసలు ఉప్పు లేకపోయినా తినగలమేమో కానీ ఎక్కువ ఎక్కువ తినే అవకాశం లేదు కాబట్టి కూరలో ఉప్పు ఎంత ఉండాలనో కళల్లో కాటుకెంత ఉండాలనో నీ కాటు చాలా బాగుండే భర్త అన్నాడు అనుకోండి ఇంత పెట్టుకొని పోయింది అనుకోండి భయపడిపోతాడు పాప నిద్ర అర్థం కదా కనుక ఎంత ఉండాలి ఎంతవరకు ఉండాలి తర్కం ఎంతవరకు ఉండాలి ఒక తర్క పండితులు నేను చెప్తూ ఉండేవాడు గతంలో కూడా మీకు చెప్పుకుంటానేమో ఒక తర్క పండితుల దగ్గర స్టూడెంట్ ఉండేవాడు వాడు తర్కం నేర్చుకుంటున్నాడు అక్కడ తర్కం నేర్చుకునేవాడితో చాలా కష్టం తర్కం నేర్చుకునేది తత్వం కోసమైతే పర్వాలేదు కానీ తర్కం తర్కం కోసమే కనుక అయింది వాడిని భరించడం భార్యకు కూడా సాధ్యం కాదు వీడి కుర్రాడు పోయి నేర్చుకుంటున్నాడు అక్కడ ఓ శాస్త్రి దగ్గర పాపం ఆయన మంచి పండితుడు ఆ శాస్త్రుడు తర్క శాస్త్రంలో మంచి నిష్ణాతుడు వీడికి బోధిస్తూ ఉన్నాడు ఒక్కరోజు ఆ గురుపత్ని పీచింది ఉదయాన్నే నాయన మీ గురువు గారు ఈరోజు తైల అభ్యర్థాన్ని స్నానం చేయాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో అక్కడ గానువు తిప్పుతూ ఉంటారు అక్కడ తాజాగా తైలం వస్తుంది నువ్వు పోయి కాస్తా తైలం తీసుకొని వస్తావు అని తైలం అంటే నువ్వుల నూనె అది అంటే ఆయన మర్దన చేసుకోవడానికి నువ్వుల నూనె వచ్చింది కానీ చెప్తున్నా తైలము అనే పదం ఎక్కడైనా వాడితే నువ్వుల నూనె అర్థం మాట్లాడను నైనా కొద్దిగా కొబ్బరి తైలం తీసుకోండి రా కొబ్బరి తైలం లేదు సార్ తైలానికి అడ్జెక్టివ్ లేదు ఎందుకనంటే తైలము తిల్లల నుండి వచ్చింది తైలం అతిశయం తిల మన భాషలో వైభవం ఏంటంటే పదం యొక్క అర్థాన్ని పదవి చెప్తుంది జాగ్రత్తగా కళ్ళుళ్ళు చూస్తే సరిపోదు మనసు పెట్టి కాబట్టి తిలల నుండి ఏది వస్తుంది అది తైలం ఇప్పుడు ఆయిలంటే ఇంగ్లీష్లో ఆయలంటే ఏంటి ఏదైనా ఆయిలే ఇలా కూడా ఆయలే అర్థం అవుతుంది కాబట్టి తెల్లల నుండి వచ్చేది తైలం ఇంకా మిగతాయి ఏ నువ్వు మాట్లాడినే దానికి పెట్టాలి నూనె అంటే కొబ్బరి నూనె అర్థం అనాల కదా వేరుశనగ నూనె నూనె అన్నాడు మళ్ళీ నువ్వులే నువ్వుల నూనె ఇంకేం దానికి ఏదైనా అడ్జెక్టివ్ పడితేనే దానికి పోదు ఏమిటి చెప్పింది పాపం నైనా తైలం తీసుకుని రా నువ్వులను తీసుకున్నావాళ్ళక్క నువ్వులు గానుగులు వేసి ఆ రోజుల్లో ఒక ఆవురోటు కట్టి తిప్పుతూ ఉండేవాడు గానుగా ఆ ఫ్రెష్గా వస్తుంది తీసిస్తాడు ఆడికి నమస్కారం అండి ఆయన అడిగిర్రాడు ఆ తిప్పేత అన్నాడు ఎవరినైనా నువ్వు అంటే ఫలానా శాస్త్రుల వారి దగ్గర నేను తర్పం లేదు ఓహో ఆయన చాలా గొప్ప వాళ్ళని ఆయన ఆయన నైనా ఏంటి ఇప్పుడు ఆయనకు స్థానానికి ఇది తైలం కావాలంటండి మా గురుపత్ని పంపించారు ఆయన కొద్దిసేపు కూర్చొని ఆయన చక్కగా అయిపోతా ఉంది తీసిస్తాడు కూర్చున్నాడు వాడు ఈయన ఉన్నాడు దాన్ని అదే సపోజ్ మనం భయమనుకోండి అక్కడికి ఏం చేస్తాం ఏదో కూర్చొని ఉంటాం ఏదో పాడుకుంటూ ఉంటాం లేదా ఏదో మనం చేసుకుంటూ ఉంటాం అట్లా ఉంటాం వాడు తర్కం కదా వాడు రాజు వచ్చి మళ్లీ లేచి ఏమండి ఏమండి ఒక చిన్న విషయం అన్నాడు నాకు సందేహం చూడండి వాడి సందేహం ఉంటాయి వాడి దేహం అంతా సందేహమే ఒక చిన్న సందేహం అండి అన్నాడు ఏంట సందేహం అన్నాడు ఏ నైనా ఏం సందేహం అన్నాడు ఏం లేదండి మీరు ఎలా తిప్పుతూ ఉన్నారు గాను తిరుగుతూ ఉంది ఇక్కడ తెల్లలు వేసి ఉండారు నువ్వులు అవన్నీ కూడా బాగా నలిగిపోతున్నాయి దాంట్లో నుంచి నూనె వస్తూ ఉంది నాకు బాగా అర్థమైపోతూ ఉంది ఇంకేని అది కాదు అది తిప్పింది మాత్రం ఆవు మీరేమో పైన కూర్చోండారు దాని మీద కారణంగా అది తిరుగుతూ ఉంది ఆవు తిప్పుతూ ఉంది సార్ ఆవు మెడలో గంట ఎందుకు కట్టారు అని వీడికి ఎందుకు ఆవు మెడలో గంట ఎందుకు కట్టారో అని అడిగాడు ఇది ఇప్పుడు ఇది వాదం ఇంకా అర్థమవుతుంది విచారం కాదు ఇది వాదం దేనికి వాడికి చెప్పండి ఆయన పాపం అర్థం అయ్యింది ఓ రేనాయను వీడిని తొందరగా వదిలించుకోవాలా వీడు తర్కం నేర్చుకుంటానని చెప్పాడు కదా నన్ను చంపేస్తాడేమో ఈ రోజు అని నాయనా ఏమి లేదు నాయనా వేసవికాలం కదా చూడు ఎట్లా ఉందో చూడు రాత్రిలాగా లేదు కదా రామాయణ క్లాసులాగా హాయిగా చల్లగా గాలి వీస్తుంది గాలి ఎలా వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది కనుక నేను కూర్చొని దీన్ని నడుపుతున్నాను గనక ఈ ఆవుని తోరుతూ నేను నడుపుతున్నాను కనుక అనుకొని ఆ చల్లటి గాలి ఇది హాయిగా తిరుగుతూ ఉండడం నాకెక్కడైనా నిద్ర వస్తే చూడండి ఆయన చూడండి వీడికి చెప్పే సమాధానం మనకైతే వేరుగా చెప్పి ఉండేవాడు కొద్దిగా నిద్ర వస్తే నేను అట్లా ఉంటే ఆవుగా ఏం చేయాలా నేను తయారు కాదు కదా నేను ఉండి హే హే అంటుంటే పోతుంటుంది నేను నిద్రపోతే దాన్ని అనలేను కదా అవునండి దానికనక గంట కడితే సపోజ్ గంట వినపడి అది తిరగలేదనుకోండి గంట అయిపోతుంది కదా గంట అయిపోతుంది కనుక శబ్దం ఉండదు కదా శబ్దం ఉండదు కనుక నేను మేలుకొని ఎలా శబ్దం లేదు అనుకుంటాను కదా అనుకొని మళ్ళీ దాన్ని తిరుగుతాను కదా మళ్ళీ అది తిరుగుతూ ఉంటుంది కదా అందుకని గట్టే అన్నాడు అబ్బా చాలా గొప్ప చాలా బాగుంది అన్నాడు సరే బాగుంది కానీ గోల్ కూర్చోబోయిస్తాడు గొప్ప పోయి కూర్చున్నాడు మళ్ళీ మళ్ళీ కొంత సార్ సార్ ఇంకో చిన్న సందేహం సార్ ఏమన్నాడు మీరు చెప్పింది చాలా బాగుంది రాలు వీస్తూ ఉంది ఇది తిరుగుతూ ఉంది మీకు నిద్ర చేయడం ఉండే అవకాశం ఉంది నేను నిద్రపోవచ్చు ఈ సమయంలో ఆవు తిరగకుండా పోవచ్చు దాని గంట మొరగకుండా పోవచ్చు అందుకని మీరు దాన్ని సంశయించవచ్చు మళ్ళీ మీరు మేలుకొని దాన్ని తలవచ్చు ఇదంతా కూడా బాగుంది సార్ మళ్ళీ ఎందుకంటే ఇదంతా బాగుంది కదా పై కూర్చోలేదు అట్లాగ సార్ ఆవుకు లక్షణం ఉంది ఏంటి ఆవు ఎప్పుడు తలదిప్పితూ ఉండదు ఇట్లా మీరు ఒకవేళ నిద్రపోతే ఆవుట్ల తలదితూ ఉంటే గంట ఎట్లాగో కొడుతూ ఉంటుంది కనుక ఆవు తిప్పుతూనే ఉందని మీరు అనుకొని మీరు లేవకపోతే భానులో తైలం తయారు కాదు కదా ఈ అది ఆయన అన్నాడు నానిట్రా నువ్వంటే తర్కం నేర్చుకున్నావు గనక చెరగకుండా ఉండాలి అనేంత ఆలోచన గొప్ప ఆలోచన టేబుల్ దగ్గర కూర్చొనే పని చేయకుండా ఉండాలి అనేంత గొప్ప ఆలోచన నీకు రావచ్చేమో కాని నా గోవు తర్కం చదువుకోలేదు నాయన ఒక్కసారి దాన్ని కదిలించానంటే అది తిరుగుతూ ఉంటుంది కాని ఆగి తల మాత్రమే తిప్పి గంట మాత్రమే కొట్టి యజమానికి నష్టం కలిగింది సరే అనేంత గొప్ప ఆలోచన దానికి వాదం ఎందుకనే తర్కం చదవలేదు కనుక వాద నా అవలంబ్య నా అవలంబ్య నా అవలంబ్యహ వాదం అనేటువంటి దాన్ని ఎప్పుడు మనం అందించకూడదు వాదమే ప్రధానంగా ఉండకూడదు స్వామి ఉంటే ఏమైంది బాహుళ్య అవకాశత్వాత్ అనియతత్వా వాదాన్ని ఎందుకు వదిలిపెట్టాలంటే దానికి హేతు ఇస్తూ ఉన్నాడు వాదం వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే బాహుళ్య అవకాశత్వాత్ పెంచుతూ ఉంటే పోతూనే ఉంటుంది వాదం అంటే అది ఇప్పుడు వాదకుడు బలహీనం కావచ్చేమో వాదం బలహీనం కాదంటే అది ఎందుకని వాడు మాట్లాడినట్టు ఒక పాయింట్ తీసుకుని మళ్ళీ వీడు మాట్లాడతాడు మీరు టీవీలో చూస్తున్న డిస్కషన్లు షన్లు వింటుంటారు కదా అది ఎందుకని అర్థమే లేదు దాని మీద నీ అభిప్రాయం ఏంటి ఈయన ఒకటి అడుగుతాడు ఆయన ఒకటి చెప్తాడు ఆయన చెప్పి దీనికి అర్థం కాదు ఏం చెప్పి ఆయనకు కాదు వాళ్ళిద్దరు చెప్పింది మనకు కాదు వేస్ట్ ఆఫ్ టైం తప్ప అర్థమవుతుందా కాబట్టి బాహుళ్య అవకాశత్వాత పెంచుతూ ఉంటే పోతూ ఉంటుంది నంబర్ వన్ హేతు అనియతత్వశ్చ నియతంగా నియమించి దీనికి ఇది దీనికి ఇది అని చెప్పలేము అర్థమవుతుంది కాబట్టి ఎవడెవడు భావాలు ఎట్లాగైతే ఉంటాయి ఎవడెవడు వాదాలు ఎట్లాగైతే ఉంటాయి ఆ విధంగా పోతూ ఉంటది ఈ వాదాల మధ్య సత్యం కారిపోయేటువంటి అవకాశం ఉంటుంది గనక బాహుళ్య అవకాశత్వాత్ అనియతత్వా అత నావలంబ్యహలంబ్యహ ఇ సరేనండి ఇవన్నీ బాగున్నాయి నిన్న కూడా చెప్పారు స్త్రీ ధన నాస్తిక వైరచరిత్రం నా శ్రవణి అవన్నీ కూడా చెప్పారు ఏవేమైతే మేము చేయకూడదు ఇంకా మేమేం చేయాలి భక్తులు కావడానికి అంత పరాభక్తిలో మేము ఓలలాడడానికి మేము ఏం ఏమేం చేయాలి భక్తి శాస్త్రాని తదుద్బోధక కర్మాణియా అంతే ఇది మన పని వాదాలు యూదాలు చేసుకుని గద్దరగోళం అంతా మాట్లాడుకుంటూ తిరగడం కాదు భక్ నలుగురు భక్తులు చేరితే కేవలం భక్తే ప్రధానంగా ఉండాలి వాళ్ళు లేరనుకోండి మనం ఒంటరిగా ఉన్నాం భక్తి ప్రధానంగా ఉండాలి ఏం చేయాలి భక్తి శాస్త్రాన్ని మననీయాన్ని భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మన బుద్ధిని భక్తి వైపు తిప్పేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను మనం మననం చేసుకుంటూ ఉండాలి వాటిని పఠిస్తూ ఉండాలి తదు ఉద్బోధక వాటిలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో సాధనలు అవన్నీ కూడాను కరణీయాన్ని ఆచరణీయాన్ని ఇది కాబట్టి భక్తి శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఉండడం వాటిల్లో చెప్పినటువంటి धर्मा मन पाठिस्त भक्ति लक्षणा मन अलवरचू भक्ति मार्ग लड़ा कि पूराभिवृद्धि साधिस्टू उ सुख दुख इच्छा लाभ त्यक्त काले प्रतीक्षणे क्षणारधम व्यर्थ ननेय కాబట్టింతవరకు మనం అధ్యయనం చేసిన దాన్ని బట్టి ఇంతకుముందు సుఖ దుఃఖాలు ఇప్పుడు లేవు ఈ స్థాయిలో కదా భక్తులకి ఎందుకని అది వస్తే నాకు సుఖం అనుకుంటాడు ఇప్పుడు ఏది రావాల్సిన అవసరం లేదు ఇది వస్తే నాకు దుఃఖం అనుకుంటాడు ఇప్పుడు లేదు ఇది పోతే నాకు సుఖం అనుకుంటాడు అవన్నీ ఇప్పుడు లేవు కనుక ఏదైతే ఉందో ఎదృశ్య లాభ సంతుష్ట ఓ సంతృప్తి చెందిపోయి ఉన్నాడు కనుక సుఖ లేవు లాభ లేవు ఇవన్నీ కూడా మనసు నుంచి జారిపోయినాయి తక్తే అవన్నీ విడిచిపెట్టినటువంటి కాలంలో కాలే ప్రతీక్షమాణి ఇప్పుడు ఇవన్నీ వదిలేశాం ప్రశాంతంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఉత్తిమ్మ దూరం అయిపోయినాయి ఎందుకని సహేతుకంగా అర్థం చేసుకుంటూ వచ్చాం కనుక కాలే ప్రత్యక్షమాణి కానీ కాలం మాత్రం ఎదురు చూస్తూ ఉంది కాలం ఎవరిని కనికరించదు నువ్వు ఏం చేశావు ఏమి చేయలేదు అని కాలం అడగదు ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇలాగే కనుక మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే కాలంలో కారిపోతామే కాని మారిపోయే అవకాశం ఏం లేదు ధరించిపోయే అవకాశం అసలేదు కాబట్టి కాలే ప్రతి క్షమాణి అపి అరక్షణం కూడా క్షణార్థం అర్రణం కూడా వ్యర్థం వృధా చేసుకోవడం అనేటువంటిది నేయం అరక్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు ఎందుకని అరక్షణమైనా సరే మన దగ్గర కోర్టులు ఉండొచ్చు ఆ అరక్షణం చివరి దశలో ప్రాణ సమయే సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే కాలే సంప్రాప్తే సతి చివరి మరణ దశ ఆసన్నమైనప్పుడు దేహాన్ని వదిలిపెట్టి మనం వెళ్లేటప్పుడు నేను కోర్టులు ఇస్తాను నాకు రెండు క్షణాలు ఇవ్వాలంటే కూడా మృత్యు అంగీకరించదు అది కాలం యొక్క భయంకరమైనటువంటి స్థితి కాలే ప్రతి క్షమాణి అపి వ్యర్థం ననేయం అరక్షణాన్ని కూడా వృధా పోనీయకుండా నిరంతరం కూడా భగవంతుని మనసు లగ్నం చేస్తూ ఉండాలి కాబట్టి నహి ప్రమాణం జంతువునా జీవనే ఉత్తరక్షణ జీవనే నహి ప్రమాణం శాస్త్ర జంతువునాం మరుక్షణం ఇప్పుడు ఈ క్షణం నేనున్నాను ఈ నిమిషంలో నేనున్నాను మరో నిమిషంలో నేనుంటాను నాకు లేదు అది అది ఉందా లేదు అందువల్ల క్షణార్థం అవి వ్యర్థం ననేయం కాబట్టి జంతువునా ప్రమాణం నహి జంతువులకు ప్రమాణం లేవు ఏమని ఉత్తర క్షణ జీవనే ప్రమాణం నా హి కదా ఈ క్షణం నేనున్నాను మరో క్షణం ఉంటానటువంటి నమ్మకం ఏంటి ఈ నిమిషంలో నేనున్నాను మరో నిమిషంలో ఉంటాన నమ్మకం ఏంటి ఈ రోజు నేనున్నాను రేపు ఉంటానటువంటి నమ్మకం ఏంటి ఎందరిలో చూస్తున్నాం మనం మన కాలగర్భంలో మన కళ్ళ ముందే కరిగిపోతూ ఉండాలి కాబట్టి రేపు అనేటువంటి దానికి రూపు లేదు కానీ ఇప్పుడుంది ప్రజెంట్ ఈ వర్తమానం ఏదైతే ఉందో దాంట్లోనే మనం తరించాలి అనేది వర్తమానంలోనే తరించాలి అనేది నార్ద సూత్రాల వర్తమానం మెసేజ్ వర్తమానండి ప్రజెంట్ వర్తమానండి మెసేజ్ అర్థమవుతుంది కనుక మరో నిమిషంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు కనుక ఉంటామోలేమో కూడా చెప్పలేం కాబట్టి పరిస్థితులు ఏ విధంగా భిన్నమైపోతూ ఉంటాయో ఇంత భయోత్పాతంతో కొనసాగుతున్నటువంటి జీవితంలో ఒక్క క్షణాన్ని కాదు అరక్షణాన్ని క్షణార్థం అపి వ్యర్థం ననేయం సుకు జన్మను సభా ఉత్తమన్మరా దీనిని వ్యర్థము చేయకురా క్షణాదమేయ ఉత్తమ జన్మ మురా దీని వ్యర్థమేయ ఉత్తమ జన్మము ఉత్తమ జన్మమురాబిని గర్భం చూపురా ఉత్త సంసారమురాసారమురాచోపమురా సంసారమురా రే ఋచు రూపము రాయబోగుయబో నిజం సదా గుజను సుభో అంతా నటనే లోకం నరక ము చూ చకల మార్గము చకల మార్గము నడచింద నిజం సదా నిజం సదా కనుక ఇట్లా ఉంది కనుక జీవితం భక్తి శాస్త్రాన్ని మననీయాన్ని కర్మాని కర్మాణి కరణీయాని క్షణార్థమ్యర్థం ననేయం కాబట్టి ఒక భక్తి చేసుకుంటూ పోవాలి మనలో దివ్యమైనటువంటి సుగుణాలు ధర్మాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవాలి ఏంటవి అహింస సత్య శౌచ గయ ఆస్తిక్యాది చారిత్ర్యాన్ని పరిపాలనీయాని అంటే ఆచరణీయనే అర్థం కాబట్టి ఇవన్నీ మనం ఆచరించుకుంటూ పోవాలి అహింస హింస మంచిది కాదు సరేనా ఎవరిని బాధించకూడదు హింస మనవక్కాయి కర్మల ద్వారా కాబట్టి అహింసని అవలంబిస్తూ ఎందుకంటే అదొక ధర్మం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ సత్య సత్యమై భాషించడం రెండు సత్య శౌచ శుచి శుభ్రత కేవలం దేహమే కాకుండా దేహశుభ్రత అందరూ జాగ్రత్త వహిస్తారు కానీ మనసులో కల్మషం ఉండేటప్పుడు మనసు మలినమైనప్పుడు దేహం శుద్ధిలో ఉన్న ఉపయోగం లేదు కాబట్టి మనసు మలినం కావడము అనేటువంటిది మనం నడిచేటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి ఏ సంకల్పాలైతే మనలో నడుస్తూ ఆ సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది వెనుక ప్లీజ్ మనసును కూడాను అంటే బాహ్యాభ్యంతరాల్లో శుచి శౌచం దయా ద అందరినీ అనుగ్రహించేటువంటి బుద్ధి దయ అంటే ఆస్తిక్యాది చారిత్ర్యాన్ని కాబట్టి పరమేశ్వరుడు సంబంధించినటువంటి గాథలు ఇవన్నీ కూడా నిరంతరం కూడాను మనం వింటూ చేస్తూ ఈ యొక్క ధర్మాలన్నింటినీ కూడాను చక్కగా పాటిస్తూ పోవాలి పరిపాలనీయాలి సర్వభావేనా నిశ్చింతై భగవా భగవాన్ ఏవ భగవంతుణ్ణి అది ఇంకేం లేదు అట్లాగే కొన్నిట్లో పాఠాంతరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నిశ్చింతై అన్నాడు నిశ్చింతితై నేనన్నా కనుక రెండో ఒకటే పాఠాంతరం ఇది కొన్ని పుస్తకాల్లో నిశ్చింతై చింత లేకుండా ఉండవని నిశ్చింతై విధమైనటువంటి చింత లేకుండా ఉండడం కాబట్టి అట్లుంటే అది ఇదేదో తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదు నిశ్చింతతయి నిశ్చింతై కాబట్టి సర్వదా అన్ని చోట్ల సర్వదా నువ్వెక్కడ ఉంటే అక్కడ అది ఇంట్లో ఉంటే ఇంట్లో అది సర్వదా అది సర్వదా సదా సర్వదా అంటే ప్రదేశం సదా అంటే కాలం దేశం కాలం అరంటికి పదాలు సర్వదా అంటే అన్ని చోట్ల సదా ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడంటే అన్ని కాలాలు కనుక సర్వదా నువ్వు ఎక్కడున్నప్పటికి కూడాను మనం ఇంట్లో ఉండినా లేదా ఆఫీసులో ఉండినా ఎక్కడుండినా ఏ కర్మ చేస్తూ మన దృష్టి మాత్రం భగవంతుని మీదే ఉండాలి ఇప్పుడు నాట్యం చేస్తూ ఉంటుంది అమ్మాయి థియేటర్లో డ్రామా థియేటర్లో డాన్స్ థియేటర్లో నాట్యం చేస్తూ ఉండింది ఆవిడ హావభావ విన్యాసాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కదా చేతులు దిప్పుతూ ఉంటుంది కళ్ళు దిప్పుతూ ఉంటుంది రకరకాలుగా ఎట్లా చూడాలి అన్నీ ఉంటాయి దానికి అడుగులు పద విన్యాసము ఇవన్నీ కూడా ఉంటాయి చక్కగా నృత్యం చేస్తూ ఉంటుంది కానీ ఆవిడ మనసులో ఏముంటుంది తెలుసా ఆ వెనక వస్తుంది మ్యూజిక్ ఏ సాంగ్ అయితే వస్తూ ఉందో ఏ పాటకైతే ఆవిడ నృత్యం చేస్తూ ఉందో దానికి అనుగుణంగానే చేయాలి కనుక ఒకవైపు ఇక్కడ తన యొక్క ముఖ కవిలికల్లో మార్పు ఉండొచ్చు హావభావ విన్యాసాలు ఆ ఇవన్నీ జరుగుతూ ఉండినా పాటను ఒక అవి వింటూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఏదైతే వస్తా సంగీతం దాన్ని వింటూ దానికి అనుగుణంగానే నృత్యం చేస్తుంది అర్థమైంది దాన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం ఉండినా ఓ నేపథ్య సంగీతం ఏంటో తెలుసా భగవంతుడంతే ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసుదేవా ఈ నేపథ్య సంగీతంలోనే పోవాలి భగవన్ నామంతోనే పోవాలి భగవత్ చింతనంతోనే పోవాలి భగవత్ స్మరణంతోనే పోవాలి భగవద్ యొక్క కీర్తనతోనే పోవాలి ఇది నేపథ్యం ఉండాలి కాబట్టి సర్వదా సర్వభావేనా నిశ్చింతతయి ఏ విధమైనటువంటి మరొక చింత లేకుండా అంటే అనన్య చింత ఇంకేం లేదు భగవాన్ ఏవా భజనీ సేవించదగినవాడు అన్నిటి మీద అన్నిటి ఏ కాలంలో ఎక్కడ నువ్వు ఉండినా ఎలా ఉండినా కూడాను ఏ చింతలు లేకుండా మనం సేవించడానికి సరైనటువంటి వాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉంటే భగవాన్ ఏవా భగవంతుడు తప్ప మరోటి కాదు ఎందుకని ఆయనతో నీకుండేటువంటి సంబంధమే నిత్య సంబంధం మిగతా ఎన్ని అనిత్యమైనటువంటి సంబంధాలు అటువంటి భగవంతుణ్ణి బలో సహా కీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావతి చ భక్తాన్ అనుభవతి చ భక్తాన్ సహ ఈశ్వర పరమేశ్వరుడు ఎవరినైతే మనం ఇట్లా భజిస్తూ ఉన్నామో సేవిస్తూ ఉన్నామో కీర్తిస్తూ ఉన్నామో స్మరిస్తూ ఉన్నామో ఆ భగవంతుడు సహాయమానహ మనందరి చేత సేవించబడి కీర్తించబడి శీఘ్రం ఏవ క్షిప్రం శీఘ్రం ఏవ ఆవిర్భవతి ఒకటి నువ్వు శగుణారాధకుడు అయితే నువ్వు ఏ రూపాన్ని ఆరాధిస్తూ ఉండవో ఏ రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నావో వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను కాబట్టి అదే పూర్ణ సత్యం కాకపోయినా భక్తులు ఒక అతీతమైనటువంటి స్థాయికి నువ్వు చేరుకుంటున్నావు అనడానికి మాత్రం ఆ అనుభవం నిదర్శనం కనుక సహా ఈశ్వర కీర్త్యమాన ఆయన మన చేత కీర్తించబడి శీఘ్రమేవో ఆవిర్భవతి మనకు శీఘ్రంగా దర్శనాన్ని ఇవ్వచ్చు అనుభవయతి భక్తాన్ భక్తులకు ఆ అనుభవాన్ని దివ్యానుభవాన్ని భగవద్ అనుభవాన్ని ప్రేమానుభవాన్ని పంచచ్చు అది కాబట్టింత మేలు జరుగుతూ ఉంది గనక త్రికాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు దగింది ఏదన్నా ఉంటే శ్రేష్టమైంది ఏదన్నా ఉంటే అది భక్తి ఒక్కటే భక్తి రేవ గీయసి అది మూడు కాలాల్లో కూడాను భూత భవిష్యత్ వర్తమానాల్లో అన్నిట్లో భక్తి రేవ గరీయసి శ్రేష్టమైంది ఎందుకని ఈ స్వస్వరూపంలో నిలుపుతుంది గనక ఆంతర్యంలో ఉండేటువంటి పరప్రేమలో పరమ ప్రేమ స్వరూపా అమృత స్వరూపాచ ఫలరూపమైనటువంటి భక్తిని ఏదైతే మనం తెలుసుకున్నామో దాంట్లో నిలిపేస్తుంది గనక వాళ్ళ హృదయంలో ఏ ఆత్మానందం అయితే ఉందో తీసుకెళ్లి పెట్టేటువంటి భక్తే గనక అంటే మన హృదయంలో ఉండేటువంటి ప్రేమ వాహ్యంలో ప్రపంచం మీదకి విషయాల మీదకి వ్యక్తుల మీదకి వెళ్లి దారి దప్పి ఇంచిపోవడం కాకుండా ప్రేమ ప్రవాహం కేవలం హృదయంలోనే పరమేశ్వరుడి లగ్నం అయ్యేటువంటి దివ్యానుభూతి ఈ భక్తి వల్ల కలుగుతుంది మూడు కాలాల్లో కూడాను భక్తే శ్రేష్ఠమైనటువంటిది ఇది భగవంతుని మీద మనకు ఆసక్తి రేపుతుంది నిరంతరం కూడాను భక్తి వల్ల భగవంతుని మీద మనకు ఆసక్తి ఆసక్తి స్థానం ఆయన కానీ కూడా ఆయనగానే ఉంటుంది మై ఆసక్త యోగం ఇంజన్మదశ్రయ నా మీదనే ఆసక్తిని పెట్టుకుని నన్నే ఆశ్రయించుకొని పెడుతున్నాయన అని ఏడవ అధ్యాయంలో పరమేశ్వరుడు చెప్పినట్టుగా ఆయన మీదనే మనకు ఆసక్తి వస్తుంది ఈ ఆసక్తి ఎన్ని విధాలుగా ఉంటుందో తెలుసా గుణ మహాత్మ్యాసక్తి రూపాసక్తి పూజాసక్తి స్మరణాసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి వాత్సల్యాసక్తి కాంతాసక్తి आत्मनिवेदना परम विरहा रूपा एक भवती। आ, रूपा आत्मनिवेदनासक्ति तमयतासक्ति पति पदको प्रहला मन भागवत श्रवणं कीर्तन विष्णो स्मरण पाद सनम అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది భక్తి స్వరూపాల్ని ప్రహ్లాదుడు సత్తుల స్కంధంలో తెలియజేయడం జరిగింది ఇక్కడ పదకొండు చెప్తున్నాడు ఏకాదశా భవతి అక్కడ తొమ్మిది ఇక్కడ పదకొండు గుణమహాత్మ్య ఆసక్తి అంటే కొంత లేదు వరకు మనం చూసినవే ఇవన్నీ ఇవన్నీ మనం చూసినవే లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ అని చూశాం అందువల్ల ప్లీజ్ గుణమహాత్మ్యశక్తి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల్ని ఆయన యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం కూడా ఆయన శ్రవణం చేస్తున్నో ప్రవచిస్తునో ఉండేటువంటి విషయములు ఆసక్తి శ్రవణాసక్తి కావచ్చు శ్రవణం ప్రహ్లాదు శ్రవణం కనుక ఇక్కడ శ్రవణం అంటే వీళ్ళకి కేవలం కథాశక్తి శ్రవణాసక్తి లేకపోతే బ్రహ్మ సూత్రాలు రచించినటువంటి వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల ఎందుకు రచించాడు చెప్పండి పురాణాలన్నీ రచించడం ఆయన ఉద్దేశం ఏంటి గుణమహాత్మ్యాసక్తి మరి సాక్షాత్ పరమస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అయినటువంటి సుఖ బ్రహ్మ భాగవతాన్ని గంగాతీరంలో బోధించడం ఏంటి గుణమహాత్మ్యాసక్తి భగవంతుడి యొక్క అనంత కళ్యాణ గుణాలు ఎందు ఆసక్తి కలిగి ఉండడమే ఈ విధంగా ఆ మార్గాల్లో ఆ ఆసక్తి ద్వారా భగవంతులతో ఆశ్రయాన్ని పెట్టుకుని తరించిపోయేటువంటి భక్తులు కొందరు ఉంటారు వీళ్ళది గుణమహాత్మ్యాశక్తి మనం ధ్యాన నియమేటికి ఆ భగవంతునికి అనంత కళ్యాణ గుణాన్ని చెప్పుకోవడం వినడం వీటిలో ఉంటారు బోధయంతోధయంత ప్లీజ్ గుణమహాత్మ్యాశక్తి రెండవది రూపాసక్తి రూపాసక్తి అంటే దర్శనాశక్తి భగవంతుని ఎప్పుడు చూస్తూ ఉండాలి ఆ భగవంతునిక దివే ముఖారు నిరంతరం దర్శిస్తూ ఉండాలని గోపికల్లాగా ప్లీజ్ పూజాశక్తి పూజాశక్తి భగవంతునికి పాదారం మనసును లగ్నం చేసి నిరంతరం పూజ చేస్తూ ఉండడం ఇది అర్చన పూజ అంటే అర్చన ఇక్కడ కనుక ఇప్పుడు మనం చూసాం అయోధ్య కాండలో రామా ఇక చివరిగా నాకు నీ పాదుకలు అని పాదుకా పూజ కనుక అవి తీసుకెళ్లి అయోధ్యకి నంది గ్రామంలో హెడ్ పెట్టుకొని అక్కడ పూజ చేస్తూ రాముడి ఆ రూపంలో ఉన్నాడని విగ్రహంలో భగవంతుని ఎట్లాగైతే చూస్తున్నామో ఆ రాముడు యొక్క పాదుకల్లో రాముడిని దర్శించాడు భరతుడు కాబట్టి భరతుడు అర్చన భక్తుడు ఆ పూజ స్మరణీ నిరంతరం భగవంతుడే స్మరిస్తూ ఉండడం మందారమకరే మధుపూ మదనములకు ఒక్క క్షణం దూరం అయితే ఉండలేడు ప్రహ్లాదుడు అది స్మరణ నిరంతరం హరినామ స్మరణ హరివైభవ స్మరణ నిరంతరం కూడాను భగవంతు యొక్క స్మరణ తప్ప రెండోది లేకుండా ఉండడం ఇది స్మరణాసక్తి దాస్యాసక్తి ప్రభుజీ తుమ్మ స్వామి హమ దాస అయ్యా నువ్వు ప్రభువి నేను దాసు అని నిరంతరం కూడా నువ్వు దాస్యభక్తి ఏదైతే ఉందో ఇది హనుమంతుడ మనకు కనపడతా ఉండదు కదా నిన్న కూడా ఎత్తుకునిపోయే రాకండి కనుక అది దాసుని యొక్క భక్తి నేను దాసు దాసు అని దాసు స్వామి అట్లా అట్లా చేస్తూ ఉంటే ఎప్పుడు ఇంకా దాసుడు గుండిపోతాడు కదా ఉండడు దాసోహం దాసోహం దాసోహం అహం దాసహా తే దాసహ నేను మీకు దాసు గుండిపోతాడు స్వామి ఎట్లాంటి వాడే తెలుసా ఆయన దగ్గరకు పోతే ఏమి మనకు లేవో అవసరం అవి ఇస్తాడు మన అవసరం లేవో తీసేస్తాడు కదా అదే శ్రీకృష్ణుడు యొక్క లీలలంతా సార్ చోర లీల లీలంతా అదే ఆయనకేమో అవసరం దొంగలించడానికి మన దగ్గరే ఉంది కనుక అందుకని మధుసూదన్ సరిశన్నాడు నేను దాసోహం ఇతి ఆ బుద్ధి పూర్ణమాసి జనార్దనే అయ్యా నేను నీకు దాసు అని ఆయన దగ్గరే పోయాను నేను ఆయన దొంగని గెలుసుకోలేక దాసోహం ఇది నేను నీకు దాసు అహం తె దాసహ ఐఎం యువర్ సర్వెంట్ అని నేను దగ్గరే పోయాను దాసోహం దారాపహతస్థేనా గోపి వస్త్రాపహరణ ఎందుకంటే ఈయన చోరుడు కనుక గోపిక యొక్క వస్త్రాలన్నీ అపహరించినటువంటి వాడు కదా వాళ్ళు సాంఘికపోయాడు ఈ దొంగ బుద్ధి తనకుంది నేను దాసోహం అనిపోతే నీకు నేను దాసు అని పోతే ఆయన ఏం చేశాడో తెలుసా ఆ దాసోహం నేను చెప్పినటువంటి ఆ నాలుగు అక్షరాల్లో దా దొంగలిచ్చాడు దా ఎప్పుడైతే ఆయన దొంగలించాడో సోహం అహంస ఆ అహం ఈశ్వర ఈశ్వరోహం పరమేశ్వరోహం ఈ భావన వచ్చేసింది అంటాడు మధుసూదన్ సరస్వతి వండర్ఫుల్ వెరీ బ్యూటిఫుల్ ఐడియా ఎందుకు చెప్తున్నానంటే అలా భగవంతుడికి సన్నిహితంగా పోయి ఒక దశలో భగవత్ స్వరూపం అయిపోతారు వాడు అది దాశక్తి సత్యాశక్తి భగవంతుడినే ఫ్రెండ్గా సఖ్యం ఉండి ఇది ఎంత గొప్ప విషయం ఇది ఇక్కడ ఫ్రెండ్ ఇన్ నేడ్ ఇది ఫ్రెండ్ ఇన్ నేడ్ ఎన్ని దరిద్రాలు ఉంటాయి మన తల్లలో అంటే అవసరానికి ఉపయోగపడేవాడు స్నేహితులు మన ఉద్దేశంలో వాడు ఉపయోగపడకపోతే ఇంకోడు పట్టుకోవడమే ఇది అది కాదు ఇది ఈయన ఆశ్రయ స్థానం అందుకని గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ భగవద్గీత రాజ విద్యారాధంలో తుంగ అధ్యాయంలో సుహృత్ గతిహి మన గమ్యమాయని భర్త భరించేవాడు ఆయన ప్రభు మనకి ఈశ్వరుడాయి సాక్షి సర్వకర్మలకు సాక్ష్యాని మనం చేసేటువంటి ప్రతి ఆలోచన కూడాను నివాస మనం ఉన్నది ఆయనలోనే శరణం ఆయనే మనకు అర్థిత్వాడు పని ఇంకోటి లేడు ఆయనే శరణం సుహృత్ మనకు స్నేహితుడు కాబట్టి నిరంతరం ఆయన వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం ఇది సఖ్యాశక్తి ఇప్పుడు అర్జునుని చూచాము సఖ్యాశక్తి కుచేలు చూచాము సఖ్యాశక్తి గుహుని చూచాము సఖ్యాశక్తి అదే వాత్సల్యాశక్తి కాబట్టి భగవంతుడు తన బిడ్డ అనేటువంటి భావనతో భగవంతుని పూజించడం అర్చించడం దేవకిని చూచినప్పుడు యశోదమ్మను చూసినప్పుడు ఏం కనిపడతా మనకు వాత్సల్య భక్తి కాబట్టి కృష్ణుడు తన బిడ్డే అయినా వాత్సల్యంతో చూచినా కానీ కృష్ణుడు సాక్షాత్ భగవంతుడైనటువంటి భావన కలిగి ఉండదు ఓపెన్ చెప్పారు కూడా శంఖ చక్ర గదా పద్మ శ్రీయాదిష్టం చతుర్భుజం నాయన ఉపసంహార విశ్వాత్మన్ అదో లోకం అలౌకికం దేవకన్నది భగవతంలో నయన కృష్ణ ఏమి రూపం ఇది ఎందుకని పుట్టుకతోనే చతుర్భుజుడుగా వచ్చాడు నాలుగు భుజాలతో వచ్చాడు అట్లా వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ ఆ జైల్లో పుట్టింది ఆ విధంగా రెండు చేతులతో కాదు నాలుగు చేతులతో పుట్టాడు చతుర్భుజుడు శంఖ చక్ర కదా పద్మాలు పట్టుకొని వచ్చేసాడు చిన్న పిల్లవాడు ఆ ఎట్లా ఉంటుందో మెడిటేట్ చేస్తూ అప్పుడు అన్నది నయన అంటే ఒకవేపు భగవంతుని తెలుస్తా ఉంది లేకపోతే చిన్నపిల్లవాడు నాలుగు బిజ్యాలతో శంఖ చక్ర కథా పద్మాన్ని పెట్టుకొని ఎట్లా వస్తాడు వచ్చాడనుకో నువ్వు ఉపసంహరించుకో ఆ అంటే ఎట్లా ఉపసంహరించుకుంటాడు భగవంతుడు కాకపోతే కనుక భగవంతుడని తెలుస్తూ ఉంది కానీ ఉపసంహార విశ్వాత్మం అదిగో విశ్వాత్మం ఈ విశ్వమంతా నిండి నిమిడీకృతమైనటువంటి విశ్వనాథ విశ్వరూప ఉపసంహార విత్తడ్రా ఈ రూపాన్ని విత్తడ్రా చేసుకో ఎందుకని అయ్యా వద్ది శ్రేయా దృష్టం చతుర్భుజం శంఖ చక్ర కథ పద్మ ఈ నాలుగు పట్టుకొని నాలుగు భుజాలకు వచ్చావే ఇది కనుక కంసుడు చూస్తే వాడు నిన్ను సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఉపసంహార ఒకవైపు భగవంతుడు తెలుస్తా ఉంది కానీ ఆ ప్రేమ ఆ పుత్ర వాత్సల్యం చూసారా అవి ఈ మాటలో మాట్లాడిస్తుంది ఇది వాత్సల్య భక్తి వాత్సల్య భక్తి వాత్సల్య శక్తి నెక్స్ట్ ఆత్మ నివేదనా శక్తి కేవలం పరమేశ్వరుడి కన్నా నేను వేరుగా లేనని ఆహంస్వరూపాన్ని పరమేశ్వరుడి లయం చేయడం సనకసు సనత్కుమారాది మహర్షుల్లాగా తన్మయ ఆసక్తి భగవంతుని యొక్క దివ్య నామం నాలుగ మీద కదిలిన మనసులో స్మరించిన తన్మయత్వాన్ని పొందడం ఇంతకుముందు చెంది తన్మయాహ అటువంటి తన్మయ స్థితిని భగవద్పంతో తాదాత్మ్యం చెంది జీవించేటువంటి స్థితిని ఆశించడం ఏదైతుందో అది తన్మయతా తన్మయతాశక్తి చివరిగా పదకొండవది పరమ విరహాశక్తి గోపికల్లాగా పరమ విరహాశక్తి అలా పరమ విరహాశక్తి అనడంలోనే దాన్ని మొకట స్టాప్ తీసుకొచ్చి పెట్టేశాడు చివరిలో అదే చెప్పాడు అంటే అది నా ఉద్దేశమైన అర్థం వాస్తవానికి అదే చెప్పాడు కూడా నారదుడు తదర్పితకి ఆచారద్స్మరణే పరమ వ్యాకుల తేతి అస్తి ఏవం ఏం యథా ప్రజ గోపికానా క్లియర్ ముందు శ్లోకాల్లోనే చూచాం కాబట్టి ఒక్క క్షణం కూడా భగవంతుడిని విస్మరించకుండా ఉండడం ఒకవేళ భగవంతుని విస్మరించేటువంటి పరిస్థితి వస్తే పర్మ వ్యాకుల తీవ్రమైనటువంటి వ్యాకులాన్ని పొందడం ఉందో ఇది ఉత్తమ ఉత్తమైనటువంటి భక్తి ఇటువంటి పదకొండు రకాలైనటువంటి భక్తులు భక్తి స్వరూపాలు ఉన్నాయి ఆసక్తి ఈ విధంగా ఉంచవచ్చు ఎవరెవరికి దేని మీద మనసు లగ్నం అయితే వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు ఏ ఒకటైన ఆచరించినా పర్వాలేదు ऐदाचरी पर्वे पन्े आचरना पर्वे यदा सर मन भगवंत पूर्ण लग्न उड़में प्रधानमंत्री विषय वी जन जल्प निर्भया एक कुमार व्यास शुक शांडिल गर्ग विष्णु कौंडिय కౌండిన్య శేష ఉద్ధవ అరుణి బలి హనుమత్ విభీషణాదయ భక్తార్యాం వదసారి కంక్లూడ్ చేస్తూ అంటాడు చూడతమేం ఏం వద్యం ఈ విధంగా ఇతి అనేటువంటిది కంక్లూషన్ అధ అనేటువంటిది ప్రారంభం ఎక్కడైనా ఈ శబ్దాలు చాలా ఇంపార్టెంట్ గ్రంథారంభంలో అధ అంటున్న గ్రంథం ప్రారంభం అవుతుందని అర్థం అధ అంటే కొత్త నడిచింది ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం అర్థం అందువల్ల అధాతో భక్తిని వ్యాఖ్యాశ్యామ ఫస్ట్ సూత్రమే అధ అతహ అధా ఇప్పుడు అతహ ఈ కారణం చేత భక్తిని భక్తిని గురించి వ్యాఖ్యాశ్యామ వ్యాఖ్య మొదటి శ్లోకంలో ప్రారంభం అయ్యాడు ఇప్పుడు ఈతి ఈ విధంగా సమక్తం అయిపోతుంది ఏం వదంతి వదంతి ఇలా చెప్పారు భక్త్యాచార్యులు ఏమని జన్న జల్ప నిర్భయా ఓ జల్పం వితండం ఇవన్నీ కూడా వాదాలు విమర్శలు ఎప్పుడైతే భక్తి మార్గంలో మనం ఉన్నామో ప్లీజ్ అండర్స్టాండ్ ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఎందుకని ఆయన కూడా టార్గెట్ నారద మహర్షి కూడా టార్గెట్ ఈ విషయంలో నారద ఎన్ని రకాలుగా అంటుండారు కలహ ఎన్ని పేర్లు ఆయన కలహం పెట్టేవాడు అంటే మనం అంత కళ్యాణం చేసేవాడు నారద మహర్షి కలహ భోజనుడు కనుక ఇవంతా కూడా విమర్శలు ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక మార్గానికి వచ్చావో విమర్శలు ప్రారంభం అవుతాయి విమర్శలు వచ్చేది సన్మార్గ భయోవర్తన ఎక్కువ వాటితో కలిసిపోయినావు అనుకోండి ఇంకా ఏమి ఉండదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ మార్గంలో వెళ్ళావో నాలుగు రకాలుగా విమర్శిస్తారు ఎందుకయ పాడైపోతావు హాయిగా ఇదంతా పెట్టుకుని మనకు కావాల్సినంత భోగాలి ప్రపంచంలో ఉండగా వాళ్ళది పిచ్చోడు గడ్డాలు పెంచుకొని చెప్తుంటే నువ్వు గడ్డ లేకుండా పోసి కూర్చొని వింటావు నా మాట విను అదంతా ఉపయోగం లేదు అని భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుని విమర్శిస్తుంటాడు అనుకోండి ఇది జన జనుల యొక్క జల్ప వాళ్ళు చేసే విమర్శలున్నాయే నిర్భయా చూడండి తమాష నిర్భయా వాటి విషయంలో ఏ భయాన్ని పెట్టుకోకూడదు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమనుకుంటారు చెప్పు ఎవడు ఏమనుకుంటారు నీ దగ్గర సాక్ష్యాలు ఏంటని దాఖలాలు ఏమున్నాయి ఎవడేమున్నా అనుకోవచ్చు నీ దగ్గరకు వచ్చి ఆహా నువ్వు ధర్మరాజు అయ్యా అనుకుని వాడు వెనకపోయి క్షేమి అనుకోవచ్చు ఏం చేస్తావు ఎవడి మనసులో ఏం జరుగుతుందో దాఖలాలు ఏ సార్ సాక్ష్యాలు ఏవి ఎవడో ఏదో అంటే కాదు నీకు తృప్తి ఎవడో ఏదో అంటే కాదు నీకు అసంతృప్తి నిన్ను గురించి నీకు తెలియదు మొదట నీకు నిన్ను గురించి కనుక నీకు భక్తుడివి ఏ దోషం లేనిటువంటి వాడివి అనేటువంటి భావన నీలో ఉన్నప్పుడు యావత్ ప్రపంచం నుంచి ఏపగించుకున్నా నీకు వచ్చే నష్టమే లేదు నీ హృదయంలో ఉండే ఆనందాన్ని ఎవరు తగ్గించలేదు ఎందుకని యు ఆర్ సాటిస్ఫైడ్ యు ఆర్ ఫుల్ యూనివర్సల్ అదే గనుక నువ్వు మరో విధంగా యావత్ ప్రపంచం నుండి లోపల మనసు లాగతానే ఉంటుంది కొన్ని వ్యవస్థల్లో పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళని తీసుకొచ్చి గౌరవించి పూలమాలలు వేస్తూ ఉంటాను ఈయన వీరుడు సూర్యుడు విక్రమాదిత్యుడు దుందుబిర్ దుర్ముఖి నల పింగళాని వాళ్ళ ముఖం దోర మీరు ఎట్లుంట వంకాయ గనక కూర చేసినప్పుడు ఫ్రై చేస్తే ఎట్లుంటుంది ఎట్లాంటది వాళ్ళ ముఖం ఎందుకో తెలుసా వాడికి తెలుసు హీ నోస్ హూ హీస్ అర్థమవుతుందే తన కూడా తన తెలుసు గనక మనం పక్కన సార్ వీరుడు సార్ సూర్యుడు సార్ విక్రమాదిత్యుడు ఆయన గోకుంటా ఉంటాడు ఇది జల అర్థమవుతుంది ఏ ఉపయోగం లేదు మన ఆ లక్షణాలు లేనిప్పుడు పది మంది పొగిడి ఉపయోగం లేదు మనలో లేని లక్షణాలని వాళ్ళు పొగిడితే ఎట్లా ఉపయోగం లేదు మన లేని లక్షణాన్ని విమర్శించినా ఉపయోగం లేదు ఎందుకని ఆ రెండు నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేదు అది జన జల్ప నిర్భయ ఏకమతాహ నెక్స్ట్ ఏకమత అంటే భక్తే మోక్షానికి మార్గం ఇది ఏకమత అందరి అభిప్రాయం ఇప్పుడు ఇంతమందిని చెప్పాడు చూడండి అందరి అభిప్రాయం అదే ఏకమత ఏంటది కుమార అంటే సన్నత్ కుమార సత్సుజాత వీడందరూ కూడా సంగత్ కుమార్ అది మహర్షుడు వ్యాసుడు శుకుడు శాండిల్యుడు గర్గమహర్షి విష్ణు విష్ణు మహర్షి విష్ణు అంటే విష్ణుదేవుడు కాదు ప్లీజ్ కౌండన్యుడు ఆదిశేషుడు ఉద్ధముడు అరుణి ఆరుణి అరుణస్ పుత్ర ప్లీజ్ బలి బలి చక్రవర్తి హనుమతు హనుమంతుడు ఆంజనేయ స్వామి విభీషణాదయోహో విభీషణుడు వీళ్ళందరూ కూడాను భక్త్యాచార్య భక్తిని బోధించేటువంటి ఆచార్యులు వీరు అంటే స్వయం ఆచరతి పరా ఆచారయతి అందువల్ల ఆచార్య వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు ఇతరులు ఆచరించడానికి మార్గదర్శకం చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇత్యేవం వదంతివం వదంతి కాబట్టి ఎవరు ఏమి అనుకున్నా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉండినా హ్య జగత్తులో ఏదైనా జరగచ్చు గాని బుద్ధిలో మాత్రం ఏది జరగకూడదు భగవంతుని యొక్క ఆలోచన తప్ప వెరీ వెరీ ఇంపార్టెంట్ తిమ్మిరాలు ముసిరినా వెలుగురి కృష్ణ తిమ్మిరాలు ముసిరినా వెల్లుగు విరిసినుడిగాలి విచిన్నా సుమవాన కురిసిన ఉంటాను పాడుతూ ప్రాణమున్నంత దాకా డెసిషన్ ఇవన్నీ జరిగినా కూడా తిమిరాలు ముసరినా వెలుగులు విరిసిన చీకట్లు కమ్ముకుంటూ వచ్చిన వెలుగులు విలజింబుతూ వచ్చిన జీవితంలో ఈ చీకట్లు దుఃఖాన్ని తెచ్చిపెట్టినా ఆ వెలుగులు ఆనందాన్ని వర్షింపజేసినా సరే సుడిగాలి వీచిన సుమవాన కురిసిన పాడు ఉంటాను పాడుతూ ప్రాణమున్నంతదాకా చిన్ని కృష్ణ కృష్ణ ఏకైక సంబంధం నిత్య సంబంధం శాశ్వతమైనటువంటి సంబంధం ప్రేమ సంబంధం కేవలం పరమేశ్వరుడితో గాని మరొకదాంత కాదు ఇక్కడికి నారదభక్తి సూత్రాలు సమాప్తం అయిపోయింది అందువల్ల భక్త్యాచార్య ఇంతమంది భక్తుల్ని ఒక్కసారి అందరు మహర్షుల్ని చూడండి నారదు చెప్పింది నారదుడు ఇప్పుడు నారద ప్రోక్తం ఇదిగో మళ్ళీకి ఎందు దాంట్లో ఉంది నారద ప్రోక్తం మంగళకరమైనటువంటి శివాను శాసనం ఈ మంగళకరమైనటువంటి భక్తి బోధ నారద మహర్షి చెప్పాడు అదుగు నారద ప్రోక్తం కానీ ఏం చెబుతున్నాడు తెలిసే వీళ్ళందరినీ ఎందుకు చెబుతున్నాడు అంటే అయ్యా నేను అనేది ఏమి లేదు ఏదైతే నేను బోధిస్తూ గతంలో మహర్షుల యొక్క అభిప్రాయాలన్నేవి వాళ్ళ అనుభూతులన్నీ కలిపే చెబుతున్నాం కాబట్టి నా ఒక్కడికే క్రెడిట్ కాదు వాళ్ళందరికీ అది అది ప్రధానమైనటువంటి విషయం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితే శ్రద్ధతే సహ భక్తిమాన్ భవతే సహ ప్రేష్టం లభతే సహ ప్రేష్టం లభతే అంతేషన్ ఇది ఫలశ్రుతి ఫ్రూట్ నారద భక్తి సూత్రాలు సక్రమంగా అర్థమైతే ఫలశ్రుతిని చెబుతున్నాడు ఏంటి యహా యహ ఎవడైతే ఇదం ఈ నారద ప్రోక్తం నారద ప్రోవచ నారద ప్రోక్తం నారద ప్రోవాచ శివానుశాసనం మంగళకరమైనటువంటిది శివ అంటే మంగళస్వరూప శివానుశాసనం మంగళస్వరూపమైనటువంటి యుద్ధం ఈ నారద భక్తి సూత్రాలు ఏవైతే ఉన్నాయో విశ్వసి పూర్ణమైనటువంటి శ్రద్ధతో విశ్వసి శ్రద్ధతే శ్రద్ధయా ఉపాసతే చక్కగా ఎవరైతే దీన్ని ఉపాసిస్తూ ఉంటాడో సహా అటువంటి భక్తుడు భక్తి భవతి వాడు పరప్రేమ పొందినటువంటి మహాభక్తులవుతూ ఉన్నాడు సహ ప్రే ప్రేష్టాన్ని పొందుతూ ఉన్నాడు ప్రేష్టం అంటే ప్రియ వస్తువులు ఏదో అది ప్రేష్టం అది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లవ్ ప్రేష్టం కాబట్టి ఏది ప్రియ వస్తువు చెప్పలేము ఈ ప్రపంచాల్లో కానీ ఈనాడు ప్రియంగా ఉండేది రేపు అప్రియంగా మారిపోవచ్చు నీకు నువ్వు ప్రియమేనా ఎనీ డౌట్ నీకు నువ్వు ఎప్పుడు అప్రియం కావు అది ఇప్పుడు దొంగ ఉండాలనుకోండి వాడు కూడా వాడికి అప్రియం కాదు అప్రియమైతే దొంగతనం చేయలేడు అది తమ ఇప్పుడు అబద్ధాలు చెబుతుంటాడు వాడు ఎవడైనా వాడు కోప్పడతాడు కానీ వాడు మాత్రం చెప్తాడు ఎందుకని వాడికి వాడు ప్రియం వచ్చిన కర్మ అది కాబట్టి ఏది ప్రేమ అని ఏది ప్రియ వస్తు అంటే ఈరోజు ఏదైతే ఇది నాకు ప్రియం అంటామో రేపు అది అప్రియంగా మారిపోతూ ఉంటుంది ఈ వ్యక్తి నాకు ప్రియం రేపు అప్రియంగా మారుతాడు అతని ప్రవర్తనలో మార్పు నీ ప్రవర్తనలో మార్పు ఏదైనా కారణం కావచ్చు కానీ ఏదైతే మారకుండా ఉందో సర్వకాల సర్వావస్థల ఒక దశలో ప్రియంగా ఉండేటువంటి వస్తువు మరొక దశలో అప్రియం ఒక దశలో ప్రియంగా ఉండే వ్యక్తి మరొక దశలో అప్రియం కదా చిన్నహం అప్రియ అహం కదాచిత్ ఏ పరిస్థితుల్లో కూడాను అహం కదాచిత్ అప్రియ నాకు నేను ఎప్పుడు అప్రియం కాదు నాకు నేను నాకు నేను ప్రియం గనుక అన్నీ నాకు ప్రియం ఎందుకని ఉన్నదంతా నేనే ఆ పెళ్లి వేదం విశ్వమితి సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ ఈ ఆత్మ కూడాను ప్రియంగా కనపడుతుంది అటువంటి ప్రియ వస్తువు ఆత్మే గనక అదే పరమేశ్వరుడు గనక అదే ఈశ్వరుడు గనక సహా ఈ భక్తుడు ప్రేష్టం లభతే వాడు భగవంతుడిని పొందినవాడు అవుతూ ఉన్నాడు ఆత్మను పొందినవాడు అవుతూ ఉన్నాడు ప్రేష్టం లభతే మోక్షాన్ని పొందిన వాడు వాడే అవుతూ ఉన్నాడు ఇది అని కంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి రెండు సార్లు చెప్పడంలో ప్రేష్టం లభతే ప్రేష్టం లభతే ఆదరార్థం आदर अर्दन रेल जी इकड़की नारद भक्ति सूत्र ओ पौर्ण पौर्ण मुदच्य पौर्णमादाय శా